అజ్ఞానార్థం విద్యా తీర్థం వివేనా తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నేతరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విదూషే ఖర భారతి నజయా ధన త్యాగే నేకే అమృతమానశు పరణ నా కన్నిహిత విభ్రాజతే తో విశంది వేదాంత విజ్ఞానసునిశ్చితర్ధ ససయోగాతయ శుద్ధసత్వా తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్యి దహకరం వి పాపం పరమేష్మూతం యత్పురీకం పురమధ్య సగుఃస్థం త్రా దహకరం గగనం విశోకస్తస్యంతస్తం యో వేదార ప్రోక్ ప్రతిష్టి తృతిలీన పర సమేశర ీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణ పారావారేణనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగోగాష్టాననిష్టా తపశ్చక్రవర్తీ అనా వివిచ్ఛిన్న శ్రీశంకరాచార్యురు పరంపరా షడ్డర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధ విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగూరో భూమండలాచార్యా ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాస్వామిగురుకరమసీమద్గరు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినామసీమద్గరు శ్రీ విదుశేఖరభారతిమస్వామినా దివ్యశ్రీచరణారవిందో ప్రణామాని సమర్పయా మహా గురు విష్ణుర్గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకానాషజే భవరోగిణా నిధయ్యా దక్షిణాూర్త నమ సర్వమంగే శివే సర్వార్ధసాధిగే శ్యే త్ర్యంబి దేవి నారాయణి నమోస్ నారాయణాయ విమహే వాసుయ ధీమహీ తన్నో విష్ణు ప్రచోదయాదు రాయతిమిరుపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహహా శం కరవాణి శర్మదం తే చరణం వాణి శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమలటుస్తక రుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృత వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణా నిధయే సర్వీ్యానా దక్షిణాూర్త నమ నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత నరం చైవ నరోం దీం సరస్వతీ వ్యాసం తయముదీరే యజ్ఞే సచ్యుతోవింద మాధవ అనంతకేశోహృషీకే వాసుదేవనోస్ కరకలితనిదర్శితత్మ్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీత్రతోత్ర మమృది సన్నిధి మాతనోతు ీవిష్ణు నమ శివాయ ్రీ విష్ణు నమ శివా నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ జగద్గురువల అనుగ్రహంతో శారదాంబ కటాక్షంతో చెప్పుకుంటున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నేను రోజున పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాం ఇందులో విశేషించి కర్మ సన్యాసం అనేవి రెండు కావునైనా ఒకటే అని చెప్పదలుచుకున్నాడు పైగా ఇందులో అది ఇది తక్కువది దృష్టి లేదు అని వివరిస్తున్నటువంటి అంశంలో ఒక ప్రధానమైన రెండు మూడు శ్లోకాలు ప్రథమంలో ఉన్నవి వాళ్ళు ఒక్కసారి చెప్పుకోబోతున్నా ఎందుకంటే పొటలు తిప్పేటప్పుడు పక్కకు జరిగిపోవడం చేత దృష్టి అటు జరిగి ఆ శ్లోకాలు చెప్పుకోలేదు ముఖ్యమైన శ్లోకాలు మూడు నాలుగైదు శ్లోకాలు జ్ఞేయస్ నిత్య సన్యాసి యోనద్వేష్ న కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతి నిత్య సన్యాసి ఎవడంటే ఎవడు ద్వేషించడు కాంక్షించడు వాడు అన్నారు మాటిమాటిగా రాగద్వేషము అనే విషయం మాత్రం మరుగురాదండి మనం బంధించేదంతా అంతే వేదాంతం పెద్ద ఇబ్బంది ఏం కాదు రాగద్వేషాలు విడిచిపెట్టిస్తే సులభంగా సిద్ధొస్తుంది కానీ అది వదలట్లేదు అందుకే దాన్ని చెప్తున్నాడు పదం మార్చి నద్వేష్టి న కాంక్షతీ అన్నాడు ఇక్కడ ఇక్కడ ద్వేష్ఠి అంటే సుఖ దుఃఖే తత్సాధనే నేష్టి న కాంక్షతీ అని అర్థం చెప్పుకోవాలి సుఖము దుఃఖము వాటికి కారణమైనవి ఏవైతున్నాయో వాటి ఎందు ద్వేషము కాంక్ష రెండూ కూడదన్నాడు అంటే మనకు దేన్ని ద్వేషిస్తాం దుఃఖం దేని వరకు ద్వేషిస్తాం దేని కాంక్షిస్తాం సుఖం దేనివృత్తం దాన్ని కాంక్షిస్తాం నద్వేష్టి న కాంక్షతీ ఆ రెండు వాడికి లేవు మహాబాహో ఏ మహాబాహు అర్జన వాడు నిర్ద్వంధుడై సుఖం బంధాత్పరముచ్చే సుఖం అంటే అనాయాసేనా అర్థం సుఖంగా బంధం నుంచి బయటపడిపోతాడు చెప్ప కష్టపడి బంధం నుంచి బయటపడాలా అనుకోడు సుఖంగా బయటపడతాడు వాడు నిత్య సన్యాసమా వాడు నిత్య సన్యాసి అంటే సన్యాసాశ్రమం స్వీకరించక్కర్లేదు వాడు కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నప్పటికీ ఈ స్థితి కలిగి ఉంటే నద్వేష్టి న కాంక్షతీ నిర్ద్వంద్వ ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే వాడు సుఖం అనాయాసముగా బంధాత్మముచ్చతి సాంఖ్యము వేరు యోగము వేరు అని ఎవరనుకుంటారంటే ఇక్కడ సాంఖ్యము అన్నప్పుడు మనం బాగా తెలుసుకోవాల్సింది నిన్న ఎవడైతే వివిధిశా సన్యాసం స్వీకరించి దానియందు సాధన చేస్తూ ఉంటాడో అది సాంఖ్యము అలాగే యోగం అంటే కర్మ కర్మయోగము నిష్కామ కర్మయోగము ఈ రెండు పృథక్ బాలా ప్రవదంతి నా పండితా సాంఖ్య యోగవు సాంఖ్యము యోగము ఈ రెండూ కూడా పృథక్ అంటే వేరు వేరు అనే మాట బాలాహప్రవదంతి ప్రవదంతి అంటారే అన్నాడు బాలురు అంటే బుద్ధి ఎదగని వాళ్ళని అర్థం ఇక్కడ తీసుకోవాలి పిల్లలు అంటారు కానీ నా పండిత అంటే సాంఖ్యం వేరు కర్మయోగం వేరు అనే మాట తెలివైన వారు అనరు మూర్ఖులు ఇక్కడ పృథక్ అనే మాటకి వేరు అర్థం ఆ వేరు ఎలా విరుద్ధ భిన్న ఫలవు అన్నాడు అంటే రెండు విరుద్ధమైనవి భిన్న ఫలాలనిస్తాయి అనేది బుద్ధి ఎదగని వాళ్ళు మాత్రమే అంటారు అన్నాడు ఇక్కడ అంటే కర్మయోగము వేరు జ్ఞానయోగము వేరు అనేటువంటి మాట బుద్ధి ఎదగని వాళ్ళు అంటారు జ్ఞానయోగంలో ఆ యోగి ఏ జ్ఞానం కోసం సాధన చేస్తున్నాడో నిష్కామ కర్మయోగంలో ఈశ్వరార్థం ఇతడు చేస్తున్నది అదే అనాసక్త అనేది వాడికి వీడికి కూడా ఉన్నది అందుకే వారికి వేరు లేదు సుమ ఏకమప్యాస్తిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఇందులో ఏ ఒక్క దానిలో ఉన్నప్పటికీ సమ్యక్ ఆస్థిత చక్కగా ఏ ఒక్కటనుష్ఠించినప్పటికీ చక్కగా ఇది తెలుసుకోవాలి సమ్యక్ చక్కగా ఆస్థిత ఆ యోగ మన అంటే ఒక సాధన మనం తీసుకున్నప్పుడు ఆ సాధనలో స్టేబుల్గా ఉండాలండి అందులో ఉంటూ అది గొప్పదేమో అది గొప్పదేమో అనుకున్నప్పుడు ఇక్కడ అడుగు కాని స్థితి కానీ గట్టిగా ఉండదు అందుకు సమ్యక్ ఆస్థిత అనే మాట చక్కటి మాట చెప్పాడు అంటే దాని ఎందు చక్కగా ఎవడైతే స్థితి ఉంటాడో ఇందులో ఏ ఒక్కదాని ఎందేనా ఎందుకంటే రెండు పడవల్లో కాళ్ళు పెట్టకూడదు ఏదో ఒకటి అందుకే ఏదో ఒకటి దాని ఎందు నిలబడినట్లయితే ఉభయోహ ఫలం రెండిటి వల్ల ఏ ఫలం వస్తుందో అది ఏ ఒక్కదాని ఎందు నిలబడ్డా లభిస్తుంది సుమా అని చెప్తూ యత్ సాంఖ్య ప్రాప్యతే స్థానం తద్గిరపి గమ్యతే మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సుస్థిరపరుస్తూ సాంఖ్యులు ఏ స్థానాన్ని పొందుతారో స్థానం అంటే కైవల్యం మోక్షం దాన్ని తద్గైరపి గమ్యతే యోగుల చేత కూడా అది పొందబడుతున్నది కనుక ఎవడైతే తెలివాడు వాడు ఏకం సాంఖ్యంచ యోగంచ ఎప్పశ్యతి సపశీ సాంఖ్యాన్ని యోగాన్ని ఏకముగా ఎవడు చూస్తున్నాడో ఏకముగా అంటే ఫల విషయంలో ఏకము అర్థం ఇక్కడ పద్ధతి ఒక ఎలాగుండకపోవచ్చు ఫలం మాత్రం ఒక్కటే అలా చూసేడు వాడు వాడే పశ్యతి సపశ్యతి అలా చూస్తున్నాడు వాడే నిజమైన ద్రష్ట అంటే నిజమైన జ్ఞానం కలిగిన వాడు సుమా అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఫలం సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అన్నప్పుడు ఏమిటా ఫలం అంటే నిశ్రేయసం ఫలం అన్నాడు నిశ్రయసన కవిల్యమే ఫలం అందుకే లౌకికమైనవి కాదు అని మళ్ళీ తెలుసుకోవాల్సినది అలాగే ఇక్కడ యోగై అని చెప్పినప్పుడు జ్ఞానప్రాప్తి ఉపాయత్వేన ఈశ్వరే సమర్ప్య కర్మాణి ఆత్మన ఫలం అనభిసంధాయ అనుతిష్ఠతి తే యోగ ఎవడైతే యోగి అనిపించుకుంటున్నాడంటే జ్ఞానప్రాప్తి ఉపాయము అయినటువంటి కర్మయోగాన్ని అనుసరిస్తూ ఈశ్వరునియందు కర్మలు సమర్పించిన వాడే ఏ ఫలముతోనూ అనుసంధానం పెట్టుకొని వాడు వాడు కర్మయోగి మళ్ళీ కర్మయోగి నిర్వచనం గట్టిగా నిలబడ్డానికి భగవత్పాదులు వారు ఈ మనకు అందించారు ఇక సన్యాసస్తు మహాభాహం నుంచి నన్ను నిన్న మనం విస్తారంగా చెప్పుకున్నాం అలా చెప్తూ క్రమంగా విశేషించి ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలయ్యి ఆ తర్వాత ఇరవై నాలుగో శ్లోకం వరకు నేను మనం చెప్పుకున్నాం అది యోంతఃస్సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి అంతఃస్సుఖ అంతరారామ అంతర్జ్యోతి అంటే అంతఃసుఖ అంటే తన యందే తాను ఆత్మయందే నిలబడి దానియం దా ఆనందించువాడు నిరంతరము విహరించువాడు అయినటువంటి వాడు ఆత్మజ్ఞాన ప్రకాశము కలవాడై అంటే స్వయం ప్రకాశమైన ఆత్మయందే అతను లీనమైనటువంటి వాడు వాడు బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నాడు బ్రహ్మ నిర్వాణము అంటే పరమపదము కైవల్యాన్ని పొందుతున్నాడు అటువంటి స్థితిలో ఉన్న వారిని ఋషయ అంటారు వాళ్ళని ఋషులు అనాలి ఋషు అంటే దర్శించువాడు అనొక అర్థం దర్శించుటైనది సగం చూసి సగం చూడకుండా కాదు సమ్యక్ దర్శనం ఒక వస్తువు యొక్క సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలని సమ్యక్ దర్శనం అంటారు ఇక్కడ ఋషశబ్దానికి అర్థం సాధారణంగా ఋషయో మంత్రద్రష్టారహ అని మంత్రద్రష్టలు ఋషులు అంటారు కానీ ఇక్కడ ఋషయ అంటే సమ్యక్ దర్శన స్థితి కలిగిన అంటే సంపూర్ణముగా ఆత్మతత్వాన్ని అనుభవంతో తెలుసుకున్నవాడు క్షీణ కల్మష ఏ కల్మషములు లేనటువంటి వారు వారికి సందేహం అనేదే రాదండి సిద్ధి పొందిన వాడికి సందేహం ఏంటండి సాధన దశలో లెక్కలేనన్న ఉంటాయి అప్పుడు సందేహం లేకుండా ఉండడానికి మనం పెట్టుకోవాల్సి శ్రద్ధ ఒక్కటే అశ్రద్ధ ఊతంతో సందేహం నుంచి బయటపడాల్సిందే కానీ సిద్ధావస్థలో సందేహం అనేది ఉండదు అది చిన్న ద్వైధ ద్వైధ అనేటువంటి మాటకి సందేహములు సంశయములు అర్థం అవి లేనటువంటి వాడై యథాత్మానహ నిశ్చల స్థితిలో ఉన్నవాడై సర్వభూత హితే రథ సర్వభూత హితము ఎందు రతుడై ఉంటాడు ఈ మాట అనేక చోట్ల చెప్తుంటాడు అంటే యోగి ఎప్పుడు సర్వభూత హితాన్ని కోరుతాడు ఎందుకంటే తనవారు పైవారు లేరు కదా రాగద్వేషాలు లేవు గనుక సర్వభూత హిత చూసారా రాగద్వేషాలు ఒక్కడ విడిచిపెట్టేస్తే అందరి క్షేమం కోరుకుంటాం మనం కబుర్లు మాత్రం చెప్తాం అందరినీ చక్కగా చూడవాలని హింసించరాదు అని నీకు రాగద్వేషాలు ఉన్నంతగానూ ఏదో రూపంలో హింసిస్తుంటాం నేను ఎవరిని పొడవలేదండి గేరలేదండి అంటే మాటలతో హింసిస్తాం ఊహతో హింసిస్తాం ఇన్ని రకాలు ఉంటాయండి అది రాగద్వేషాలు లేనటువంటి వాడు ఎవరిని హింసించడు వాడు సర్వభూత హితే అంటే అహింసకాహ అని భగవత్పాదలు వారు మాటని చెప్పారు కామక్రోధ వియుక్తానా తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం కామక్రోధ వియుక్తనా యతీనాం యతచేతాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం బ్రహ్మ నిర్వాణం అనే మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక నిర్వాణం అనేటువంటి మాటకి మనం గమనము లేనిది చలనము లేనిది అని ఒక అర్థం చెప్పుకున్నాం నిర్వాణము ఇక బ్రహ్మ నిర్వాణ నిర్వాణం శబ్దానికి మరొకటి దీపం ఆరిపోవడానికి కూడా చెప్పుకున్నాం అంటే ఆభాసైన అజ్ఞానం ఆరిపోయింది మరొక అర్థంలో నిర్వాణం అంటే అటు ఇటు చదరకుండా ఉండుట అది బ్రహ్మ నిర్వాణం బ్రహ్మమునందు నిశ్చల స్థితిని పొందినటువంటి వాడై ఉన్నవారు ఎవరంటే కామక్రోధము లేనివారు యతచేత మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్తున్నా సాధనలో అది ఎంత అవసరమో తెలుసుకోవాల్సినది యతచేతసాం అంటే చిత్తాన్ని జయించిన వారు విదితాత్మనాం ఆత్మ అంటే ఏమిటో స్పష్టంగా తెలిసినటువంటి యతీనాం జ్ఞానులకు అభితహా బ్రహ్మ నిర్వాణం ఈ శ్లోకంలో గొప్ప మాట అభిత బ్రహ్మ నిర్వాణం మిగిలినవన్నీ కామక్రోధయుక్తానో రోజు వింటూనే ఉన్నాం ఇవి కలిగిన వారికి అభితహ అంటే అన్ని వైపుల నుంచి ఆ బ్రహ్మానందమై తప్ప మరొకట్లేదండి ఇక్కడ అటువంటి స్థితిలో ఉంటాడు అభితహ అనే మాట చాలా విశేషంగా ఇక్కడ ప్రయోగించడం జరిగినది అంటే అంతటా అన్ని వైపులా అంటే ఇక్కడ బ్రహ్మమును చూచుట అక్కడ చూచు చూడకుండుట వాడికి అభితహ అంటే నిరంతరం ఆనందంలోనే ఉంటాడు ఇక్కడ అటువంటి స్థితి కోసం చేయవలసిన సాధన ఏమిటి అంటే ఏమిటి నిన్నటి వరకు వినవాళ్ళు చెప్పాలి అటువంటి స్థితి కోసం సాధన ఏమిటి నిష్కామ కర్మయోగము నిష్కామ కర్మయోగంలో ఇక్కడ స్వామి గొప్ప మాట చెప్తున్నాడు నిష్కామ కర్మయోగం అంటే ఏంటి అనుకున్నాం ఫలాకాంక్ష లేకుండా ఆసక్తి లేకుండా మూడవది ఈశ్వరార్థం అని చెప్పాం కనుక నేను ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణం ఈశ్వరార్పణ అంటున్నానండి సరిపోదు ఇక్కడ మరొక సాధనలో చాలా అవసరమైన చెప్తున్నాడు నిష్కామ కర్మయోగము కర్మయోగంలో బహిరంగ సాధన బహిరంగ ఏ సాధనకైనా రెండు ఉంటాయి బహిరంగం అంతరంగం అని అంటే బయట చేయాల్సింది బహిరంగం లోపల చేయాల్సిన పని ఒకటి ఉంటుంది అది అంతరంగం ఏది చేసినా నువ్వు ఈశ్వరాపుణం బుద్ధు చేస్తున్నావు చాలా సంతోషం ఫలాకాంక్ష లేకుండా చేస్తున్నావు చాలా సంతోషం నిజమా పోని చేస్తే చాలా సంతోషం కానీ తర్వాత చేయవలసింది ఒకటి ఉంది ఇది కానీ లేకపోతే విన్నది విన్నట్టే ఉంటుంది మరిన్ని సందేహాలు ఉంటాయి తప్ప సిద్ధి ఉండదు అందుకే అంతరంగ సాధనలోకి వెళ్ళాలి అంతరంగ సాధన అంటే ధ్యానం ధ్యానం నిష్కామ కర్మయోగంలో ఒక భాగం కర్మయోగంలో ఒక భాగం ధ్యానం ధ్యానం లేనటువంటి వాడు ఏది విన్నా వ్యర్థమే అందుకే ఎన్నో విన్నా అవక్కడున్నా నేనిక్కడున్నా విన్నాను మళ్ళీ తర్వాత వింటాను ఈ విన్నాను ప్రతిసారి కూడా జడత్వం వచ్చి మరింత తమో ఆవరిస్తూ ఉంటుంది కొందరికి కొందరు రజోగుణం ఆవరిస్తుంది కానీ దాని నిలబడ్డం జరగట్లేదు ఒకటి సకామ కర్మయోగమే సరిగ్గా జరగట్లేదు ఇంకా నిష్కామకర్మయోగంకి వెళ్తే అది మాత్రం తేలిక అప్పుడు కూడా జానం లేనిది నిష్కామ కర్మయోగం జరగదు ఇక్కడ నిష్కామ కర్మయోగం చేసి తర్వాత ధ్యానం చేయాలని చెప్పట్లేదు జానంతో కూడినదే నిష్కామ కర్మయోగం అందుకే నిష్కామ కర్మయోగంలో ఈశ్వరార్థం ఈశ్వరార్థం అంటున్నాడే ఈశ్వరునికే ఈశ్వరునికే అన్నాడు అందుకే నేను ఈశ్వరార్పణ అనేశానండి అయిపోయిందా నువ్వు ఈశ్వరార్థం పైగా బ్రహ్మణ్యాదాయ కర్మాణి మై సర్వాణి కర్మాని విన్నారా శ్లోకాలు అక్కడ ఏది వినడం కదా ఇంప్లికేషన్ ఆలోచించాలి దాని తీవ్రత అనేది ఏ భావాన్ని భగవానుడు చెప్తున్నాడో తెలుసుకోవాలి చాలామంది విన్నాము అర్థం కాలేదు నిద్ర కంప్లైంట్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా సిన్సియర్గా సీరియస్గా దాన్ని వినరు సీరియస్గా తీసుకోరు అది ఒక్కటే కారణం తెలుసుకోండి మరి ఏమీ కాదు ఇక్కడ ఎందుకంటే తేటగా చెప్తూ ఉన్నారు ఇక్కడ కష్టమైనది ఏదీ లేదు కష్టం ఎక్కడొచ్చిందంటే దాని మీద ఇష్టం లేకపోవడమే కష్టం అనిపిస్తుంది తెలుసుకోండి ఇష్టంతా వినాలి ఇది జీవితంలోకి తెచ్చుకోవాలి అయ్యో ఇప్పటికి చాలా వ్యర్థమైంది జన్మనే సార్థకం చేసుకుంటాను అనుకుంటే కొన్ని జన్మల తర్వాతేనో దొరుకుతుంది ఇది తెలుసుకోండి అది మీరు వింటే మొదటి చెప్పిన వాక్యములే మయి సర్వాన్ని కర్మాన్ని బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని రెండు మాటలు చెప్పాడు బ్రహ్మము నందు కర్మలు నిక్షేపించి నిన్ననే చెప్పినట్టున్నాడు అంతకుముందు ఏం చెప్పాడు మయి సర్వాణి కర్మాని నాయందు కర్మలని నిక్షేపించి అన్నాడు అక్కడైనా నాయందంటాడా ఇక్కడైనా బ్రహ్మము నందంటాడా ఏంటండి అంటే ఆయనే బ్రహ్మమా కృష్ణపరమాత్మయే బ్రహ్మము ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ బ్రహ్మము నువ్వు అనుకో నిర్గుణం అనుకో సగుణం అనుకున్నప్పుడు కృష్ణుడు అనుకో రాముడు నీ ఇష్టం అయితే శాస్త్రం చెప్పిందయ్యి ఉండాలి అంతగా నీకు ఇష్టమైన వాడిని తెచ్చుకుని బ్రహ్మం అనుకుంటానంటే సరిపోదు అది ఉపాధి దృష్టి బ్రహ్మము తానై అవతరించి పరిపూర్ణుడుగా కనబడుతున్నాడు కృష్ణ పరమాత్మ అందుకే మయి అని చక్కగా చెప్పాడు ఆయన మరి ఈశ్వరార్థం అంటే ఈశ్వరుని ఎందు ఎలా నిలుపుతో ఆయనకు అర్పించాలి అంటే ఆయన దృష్టి నిలపాలి ఆయన అంటే ఏమిటో తెలియాలి అనుభూతి రావాలండి తెలియడం వేరు అనుభూతి రావడం వేరు అది నాకు ఇంకా శివుడి గురించి తెలియాలి కృష్ణుడి గురించి తెలియాలంటే తెలియడంతో సరిపోదు అది అనుభూతి రాక రావాలి కృష్ణానుభూతి కావాలి ఆ కృష్ణ స్పృహ కావాలి కావాలి అంటే ఈశ్వరార్థం అక్కడ పని చేస్తున్నంతసేపు నేను నిష్కామంగా చేస్తున్నా నిష్కామంగా చేస్తున్నా అనుకున్న ఆసక్తి వచ్చేస్తుంది అందుకే నువ్వు నీ బుద్ధిని నిలపవలసింది అంత ఈశ్వరుని ఎందు అది మొదట్ నుంచి భగవత్పాదు వారు చెప్తూనే ఉన్నారు పరమేశ్వరుని ఎందు నిలుపు ఎందుకంటే ఆ పరమేశ్వరుడే నీలో ఆత్మగా ఉన్నాడు దానివల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి చివరికి నువ్వు ఆత్మయందు నిలబెడితేనే ముక్తి పొందుతావు కానీ ఆత్మయ్యన పరమేశ్వరుని ఎప్పుడూ కూడా మరువరాదు ఆయన నీకు ఎలాగ ఆత్మ విశ్వానికి కూడా ఆత్మ సర్వభూతాత్మ భూతాత్మ అని చెప్పినట్లుగా అయితే కబుర్లతో సరిపోదు ఎప్పుడూ కూడా సాధన కబుర్లు కాదు కబుర్లుతో ఉన్నంతకాలం కాలక్షేపమే సాధనలోకి దిగాలి సాధన అంటే ధ్యానం ధ్యానంలోకి వెళ్ళనిది కర్మయోగం పండదు కర్ కర్మయోగంలో ప్రధాన భాగం ధ్యానం అందుకే మీకు కర్మయోగంలో భాగమైనటువంటి ఉపాసనలో కూడా ధ్యానానికి అంత ప్రాధాన్యం ఇస్తారో చూడండి ఒక పూజ కర్మ అనుకుంటే మొట్టమొదట షోడశోపచారంలో మొదటిదేది ధ్యానం అని శాంతాకారం భుజుగసేను అరే అలా తీసుకురారా ఇంకైపోయిన జానం అక్కడ చదువుతున్నారు కానీ జానం చేయట్లేదు చూడండి ఇక్కడ అంత జడంగా చేస్తుంటాం కర్మలు కానీ సిద్ధి గొప్పగా వచ్చేస్తుంది అనుకుంటాం నువ్వు ఎలా చేస్తావు అలాగే వస్తున్నాయి అలాగే వస్తున్నాయి తెలుసుకోండి అందుకు జాగ్రత్తగా ఎందుకంటే కర్మ ప్రత్యక్ష విషయం కాదు ఇప్పుడు అన్నం వండడం అనేటువంటిది మీరు ఏ మరపాటను వండినా కూడా అలవాటు మీద వచ్చేస్తుంది కానీ ఇటువంటి యజ్ఞాది కర్మలు కానీ పూజలు కానీ ఉపాసనలు కానీ ప్రత్యక్ష వస్తువులు కావు కదా అక్కడ అప్లై చేసింది భావన భావన ఎప్లై చేయాలంటే అది అంత అంతరంగ క్రియ దానికి ధ్యానం చాలా అవసరము అంతే కదా లేకపోతే నేను ఇక్కడ అంతున్న లింగం మీద ఇంతున్న విగ్రహం మీద పూజ చేస్తున్నాం అనుకుంటామా ఎదురుగా విగ్రహం పెట్టుకున్నావు సాలగ్రామం పెట్టుకున్నావు కానీ ధ్యానించేది శాంతాకారం భుజగశనం ఎదురుగా లింగం పెట్టుకున్నావు కానీ ధ్యానించేది ఆపాతాళనభస్త భువువన బ్రహ్మాండమా విస్మరత్ భావన అక్కడ నిలిపి ఇక్కడ పూజ చేస్తున్నాం అదొక్కసారి ఆలోచిస్తే ఎంత ఒక అద్భుతమైన ప్రక్రియని పూజ రూపంలో మనకిచ్చేసే ఋషులు మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఎంత జడంగా చేస్తున్నాము అనిపిస్తుందా లేదా అయితే అసలు చేయని వాళ్ళు నయం కదండి అంటే సంతోషం అలా తృప్తి పడిపితే పర్వాలేదు ఇక్కడ కానీ ధ్యానం గురించి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ అంటే ధ్యానయోగం సమ్యక్ అంతరంగం అన్నారు శంకర వారు సమ్యక్ దర్శనం పదాన్ని జాగ్రత్తగా ఒక కొత్త పదం ఇవాళ విసిరేము శాస్త్రాల నుంచి తీసుకుని సమ్యక్ దర్శనం అంటే పరిపూర్ణమైన జ్ఞానవంతం పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానమే సమ్యక్ దర్శనం దానికి అంతరంగం అంటే అంతరంగ సాధన ధ్యానయోగం కానీ జ్ఞానానికి అంతరంగ సాధన ధ్యానం దేనికి జ్ఞానానికి ఇందాకేం చెప్పాను కర్మయోగంలో అంతరంగ సాధన ధ్యానం అన్నాం కానీ నేనేమన్నాడు జ్ఞానానికి అంతరంగ సాధన చెప్పాడు అంటే జ్ఞానయోగం స్వీకరించిన వాడికి కూడా ఇదే సాధన అది చెప్పడం ఇక్కడ జ్ఞాన సిద్ధి కోసం జ్ఞా సన్యాసాశ్రమంలో వివిధిశా సన్యాసం తీసుకున్నవాడు అదే పనిచేస్తాడు కర్మయోగి కూడా తన కర్మలు ఆచరిస్తున్నప్పటికీ ఈశ్వరార్థం అన్నాడు కనుక ఈశ్వరుడు ఎందు మనస్సు నిలబెట్టే ప్రక్రియని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ యోగం అనే మాట ప్రస్తావన వస్తుంది మన సాధారణంగా యోగం అనే మాటకి ధ్యానయోగం లోకంలో నిర్వచనం ఈ యోగాన్ని మన యొక్క శాస్త్రముడు ఎంత విస్తారంగా చెప్తున్నాయంటే పతంజలి యోగశాస్త్రం ఉంది దాని విషయములు కూడా ఇక్కడ వస్తాయి ఈ అధ్యాయంలో మాత్రం సూత్రప్రాయంగా రెండు శ్లోకాల్లో యోగం చెప్పేశాడు తర్వాత అధ్యాయమంతా దానిమీదే పెట్టాడు ఆయన దానికి మనం ధ్యానయోగం అని పేరు పెట్టుకుంటున్నాం ఆత్మసంయమయోగం అని ఒక పేరు ఉంది దానికి తర్వాత వచ్చినప్పుడు దాని గురించి చర్చ చేద్దాం ఈ ధ్యానయోగం అని పతంజలి చెప్పిన దాంట్లో ప్రధానమైన విషయములు పతంజలి తయారు చేయలేదు ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ పతంజలి యోగశాస్త్రాన్ని తయారు చేయలేదు అంతవరకు ఉన్న యోగశాస్త్రాన్ని క్రమబద్ధీకరించి సూత్రములు రచించి దానికి ఒక సిస్టమ్ ఒక స్టడీ ఒక కరికులం ఏర్పరిచేయడం మహానుభావుడు ఇక్కడ అయితే పతంజలి చెప్పినటువంటి యోగ కాక ఇంకా మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి అవి మంత్ర మంత్రయోగం అఠయోగం నాదయోగం లయయోగం రాజయోగం అంటూ యోగం ఐదు విధాలుగా ఉంటుంది ఇక్కడ ఇందులో ఏదో గొప్పది అంటే ఏదో ఒకటి చేస్తే గొప్పది తెలుసుకోండి ఇక్కడ కబుర్లకి కాదు మనం కబుర్లతోనే కబుర్లే సాధన అనుకుంటున్నాం కాసింత వినడం కాసింత అనడం కాసింత అనుకోవడం ఏదో పూజా పునస్కారం చేసి సాధుకులు అనుకుంటున్నాం అయితే ఇవి చేస్తున్నందుకు ప్రోత్సహించాల్సిందే కానీ అది పరిపూర్ణమైన భ్రాంతి కలగకూడదని ఇక్కడ చెప్తూ ఉన్నాయి ఇక్కడ యోగంలోకి ప్రవేశించాలి ఈ యోగంలో గురువులు దయవల్ల ఈ యోగములన్నీ పరిశీలిస్తే అంతఃత్రం ఒక్కలాగే కనబడుతుందని ఇక్కడ మంత్ర యోగంలో ఏ దేవతను లేదే మంత్రం తీసుకున్నాడో దాన్ని యోగంతో కలుపుతాడంతే కానీ అక్కడ లక్ష్యం ఒక దేవత కావచ్చు కానీ ఇక్కడ లక్ష్యం ఆత్మజ్ఞానం ముక్తికే హేతువైనటువంటి ఆత్మజ్ఞానం చెప్తున్నాడు కనుక ఎవడు ఈశ్వరుడు వాడు ఆత్మగా ఉన్నాడు కనుక ఈశ్వరునియందు ధ్యానమన్నా ఆత్మయందు ధ్యానమన్నా ఒక్కటే ఇది తెలుసుకోవాలి ఆత్మయందు అంటే నిరాకారమై కదులుతున్న దేహాదులకి కారణమై కూడా కారణం కాకుండా ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఉందో అది అని మనం చెప్పుకున్నాం ఆ చైతన్య స్వరూపమే విష్ణు అనుకున్న అభ్యంతరం ఏమీ లేదు కనుక ఇది భక్తికి కానీ దేనికైనా అన్వయించుకోవచ్చు ఇది అందరికీ పనికొచ్చేది కనుకనే అటు భక్తికి ఇటు జ్ఞానానికి కూడా ఉపయుక్తమైనటువంటిది ధ్యానము ఇది తెలుసుకోవాలి భక్తి జ్ఞానాలకు రెండు రెండిటికీ కారణం ఇది ఇది ప్రధానం అది సహకారం మరొకటి యోగం సహకార సాధనే తప్ప దానితో సిద్ధైపోయింది అనుకోవద్దు కానీ యోగం లేనిది సిద్ధి లేదు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ రెండు శ్లోకాల్లో ఇక్కడ యోగశాస్త్రమంతా సూత్రప్రాయంగా చెప్తున్నాడు మా భగవానుడైన కృష్ణపరమాత్మ అంటారు భగవత్పాద్ర వారు సూత్రస్థానీయాన్ శ్లోకా మాట చెప్పారు రెండు శ్లోకములు తర్వాత చెప్పబోయేటువంటి ధ్యాన యోగానికి ఇది జాగ్రత్తగా తెలుసుకుంటున్నాడు ఇందులో మొత్తం అష్టాంగ యోగాన్ని రెండు శ్లోకాల్లో పెట్టేశాడు ఆయన స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చై వాంతరే భ్రువోహో ప్రాణాపానౌ సమూ కృత్వా నాసాభ్యంతరచారిణౌంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో ఎస్ సదా ముక్త సహా ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక స్వరూపం స్పర్శాన్ కృత్వాహ్యాన్ అంటే బాహ్యాన్ స్పర్శాన్ బహిరే కృత్వా బయట వస్తువుల్ని బయటని వదిలి అనర్థం ఇక్కడ ఎందుకంటే నువ్వు బయట వస్తువు లోపలికి తెచ్చుకోవడం వల్లే సుఖం దుఃఖం కలుగుతుంది ఇది బాగా ఆలోచించండి ఎక్కడో ఏదో సంఘటన జరిగింది నీకేం తెలియలేదు ఆ వార్త విన్నాక నీలో అంటే సంఘటన అప్పుడు జరిగిందా మరి భావం ఎప్పుడు కలిగింది అది నీలో ప్రవేశించక కలిగింది అందుకే బహిర్ముఖత్వం గురించి ఇక్కడే బాగా ఆలోచించుకోవాలండి యోగ సాధన కొంచెం విచారణ చేస్తే దాని నిలబడిపోతావు అది చేయకపోవడం వల్ల వస్తుంది అదే బాహ్యాన్ స్పర్శాన్ బహియేవ కృత్వా అది మాట ఇక్కడ స్పర్శాన్ కృత్వా బహిర్ బాహ్య అని అనే మాట చక్షుశ్చయ అంత అక్కడ ఏవా అనేది ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఏవా అంటే మాత్రమే బాహ్య వస్తువులను బయట మాత్రమే వదిలి అర్థం అన్నాడు అంటే నువ్వు సాధన చేసుకోబోతుంది లోపల అందుకే చూరండి జానానికి కూర్చోనగానే ముందు కడుమూసేస్తావు అంటే మనకీ తెలుసు బయటకు లోపలికి రాకూడదని అనగానే మనకే తెలుస్తుంది లోపలికే వెళ్ళాలి ఎందుకంటే లోపల వస్తువు కోసం కదా అన్వేషణ ఆత్మ వస్తువు లోపల ఉంది బయట లేదా బయట తెలుసుకోలేకపోతున్నావు గనక బయట ఈశ్వరుని తెలుసుకుంటే లోపల తెలుసుకుంటే అన్నది కుదరదండి లోపల తెలుసుకుంటే బయట తెలుసుకోగలవు ఇది తెలుసుకోవాల్సినది అది అంతరా భగవంతుడు అంతరా భగవంతున్నాడు అనే కట్టిపెట్టు నీలో భగవంతుణ్ణి నువ్వు రియలైజ్ అవ్వు అది అది నువ్వు అనుభవానికి తెచ్చుకుంటే అంతటా భగవంతుడు కనపడతాడు తనలో భగవంతుణ్ణి చూడలేని వాడు ఎక్కడ భగవంతుని చూడలేడు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకు తనలో చూడాలి అంటే బయట భగవంతుని చూడట్లే విషయాలని చూస్తున్నావు ఆ విషయాలను బయటే వదులు అన్నాడు బయట విషయాలను బయటే వదులు ఇది ఎలాంటిదంటే మీకు అనుమతి లేదు అని బోర్డు పెట్టండి ఇక్కడ అనుమతి లేదు అనుమతి లేనిది బయట లోపలికి రాకూడదు నో ఎంట్రీ బోర్డు పెట్టండి చాలా సరిపోయింది ఇక్కడ అంటే గుండె దగ్గర నో ఎంట్రీ అని పెట్టుకుని కూర్చోమని కాదు చెప్పింది ఇక్కడ బహిర్విషయాల భాగ్యంలోనూ వదిలి చక్షుఃవోహ అంతరే దృష్టిని చక్షుహు అంటే దృష్టిని అంతేగాని కంటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలవా భృగోహం అంటే కనుబొమల నడిమి ప్రాంతమునందు దృష్టిని నిలిపి అన్నాడు ఇక్కడ ముందు బాహ్య విషయములు పరిత్యజిస్తూ దృష్టిని కనుబొమల నడిమి ప్రాంతంలో పెడుతూ నాసాభ్యంతర చారిణవు ప్రాణాపానవు రెండు నాసారంధ్రములయందు సంచరిస్తున్న ప్రాణ అపాన వాయువుని సమము చేసి ఈ సమము చేసి ప్రాణాపాయన వాయుముని సమము చేయాలి సమము చేసే ప్రక్రియ పూరక కుంభక రేచకములు అనే పద్ధతిలో మనకు చెప్పబడుతున్నాయి అది చేసి యతీంద్రియ మనోబుద్ధి యత యత ఇంద్రియ మనోబుద్ధి అంటే మనోబుద్ధి ఇంద్రియములను జయించినటువంటి వాడై అన్నాడు అంటే క్రమం చూడండిగా చెప్తున్నాడు ముందు బాహ్య విషయములని లోనికి రానయ్యకుండా చేసి బాహ్య విషయములను బయట వదిలేసి కనులు మూసుకొని దృష్టిని భ్రూమధ్యస్థానంలో పెట్టి ఆ క్రమంలో నిశ్వాసల ద్వారా ప్రాణాపానములను సమము తద్వారా ఏం జరుగుతుంది యత ఇంద్రియ మనోబుద్ధి ఇంద్రియ మనోబుద్ధిని నిగ్రహించిన వాడై అన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ గమనించవలసింది ప్రాణాయామము ఇంద్రియ నిగ్రహంలో గొప్ప ప్రక్రియ అందుకు చెప్తున్నారు ఇక్కడ ప్రాణాయామం ఇంద్రియ నిగ్రహం కోసం వచ్చింది ఇంద్రియ నిగ్రహం అంటే బాహ్యేంద్రియములే కాదు మనస్సుకు చెదిరిపోయే లక్షణం ఉన్నది ఆ చెదిరిపోయే లక్షణాన్ని అలా నిలపడం కోసం కుదురు పెట్టడం కోసం చెదిరి లక్షణాన్ని వదిలి కుదిరిపెట్టడం కోసం వచ్చినదే ప్రాణాయామం అయితే దానికి ముందు చేయవలసింది యమనియమాసన ఇవన్నీ ఉన్నా వీళ్ళేంది ప్రాణాయామం కుదరదు ఆ యమనియమాల్లోనే స్పర్శానుకృత్వా బహిర్భాగ్యాన్ని అనొక మాటలు యమనియమాలు అన్నీ చెప్పేశాడండి ఆయన ఇక్కడ యమనియమాలు అంటే సత్యము అహింస శౌచము అపరిగ్రహము ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ చూసారా కనుక ప్రాణాయానికి ముందు నీ దగ్గర ఉండవలసిన సత్యం అహింస శుచి అలాగే అనవసరపు విషయాల్ని పోగు చేసుకునే లక్షణం ఉండకూడదు అది అపరిగ్రహము అనేటువంటి విషయంలో ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనవసర విషయము పోగు చేసుకోవడం వస్తువులు కానీ విషయాలు కానీ ఏదో చక్కగా గడిచిపోతూ ఉంటుంది భగవంతుడు డబ్బు అది తీసుకొచ్చి ఏదో చేయాలి కదా నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేస్తావు ఇంకా దాని నుంచి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ దాన్ని ఆలోచిస్తూ అవునా అనేది అనవసరపు విషయములు దేనికి ఈ అనవసర అవసరాలు ఎవరు నిర్ణయిస్తారు కొంతమందికి అది అనవసరం అనిపిస్తుంది అవసరం అనిపిస్తుంది ఎందువల్లంటే అవసరం అనవసరం నిగ్రహించగలిగే ధర్మం ఒకటి లక్ష్యమైన మోక్షం ఒకటి ఇది ధర్మానికి సహకరిస్తుందా ఇది మోక్షమునికి అడ్డంక లేదా అంటే అడ్డంకంటే మోక్షం కోసం చెయ్యవలసిన సాధనకు ఇది అడ్డంక ఆలోచిస్తే అప్పుడు ఏదైతే భగవత్ సాధనకు అడ్డంకో దాన్ని వదిగాలండి భగవత్ సాధనకి విరోధము కానిది నీ జీవయాత్ర నడవడానికి అవసరమే తీసుకోవాలి దీన్ని అనుకూలాచరణ అంటారు దాని ప్రతికూలాచరణ అంటారు ఇక్కడ అంటే సాధనకి ప్రతికూలమైనవన్నీ సమకూర్చుకుంటే ప్రతికూలాచరణ వాటిని విడిచిపెట్టడం అది అపరిగ్రహం అపరిగ్రహం అంటే ఇది ప్రధానమైన అంశం అంటే ఎవరి నుంచి దానం పట్టడు అనేది లౌకికమైన అర్థమైనప్పటికీ కూడా ఇది సాధనకు సంబంధించిన అంశం గనక ఎప్పుడు ఇది మైండ్లో పెట్టుకోవాలి లక్ష్యం లేనప్పుడు ఎందుకేం పోగు చేసుకుంటామో తెలియదు తొంభై ఏళ్ల బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు అపార్ట్మెంట్స్ ఈ మధ్య తన పాత బిల్డింగ్ ఇచ్చేసాడు డెవలప్మెంట్కి అపార్ట్మెంట్లన్నీ కడుతున్నాడు దగ్గరుండి చూసుకుంటున్నట్టు వాడికి తొంభై ఏళ్ళు దాటే భగవంతుడు దయ వల్ల ఆరోగ్యం బాగుంది అక్కడ ఒక ఆయన బాడీ వెళ్ళిపోతుంది ఏమిటి ఆడిపోయాడు అలా పక్క వీధులు అంతే ఎంత వయసు ఏమిటి డెబ్భై పాపం పెద్దవాడు అరే పని కానీ వెళ్ళిగా అదండి భ్రాంత్ అంటే మరొకటి కాదు ఇక్కడ ఎటు వెళుతున్నాం అర్థం కావట్లేదు చెప్తే వేదాంతమని తోసి పారేస్తాం సత్యమని చూడండి ఇక్కడ మోహానుకున్న భయంకరమైన లక్షణం అది ఇక్కడ ఎవడో యోగ్యుడైనటువంటి వాడు ఎపరిగ్రహంలోకి వెళ్తాడు ఇవన్నీ స్పర్శానుకృత్వాహిర్భాగ్యాన మాటలో జగద్గురువైన కృష్ణపరమాత్మ యమనియమాసనాదులన్నీ చెప్పేశాడు ఆయన ఆడతర్వాత చక్షుష్ వై చక్షుష్ శైవాంతరే భ్రువో ప్రాణాపానో సమకృత్వా నాసాభ్యంతరచారిణో దగ్గర ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు చెప్తున్నాడు యతేంద్రియ మనోబుద్ధి అన్నప్పుడు ప్రత్యాహారం తీసుకొచ్చాడు అంటే ఇంద్రియ మనోబుద్ధుల్ని అలా నిగ్రహించాలి అంటే బాహ్య విషయాన్ని విడిచిపెట్టేవి ఎప్పుడు నిగ్రహించగలిగంటే ప్రాణాయామం అందుకే ప్రాణాయామం ఇంద్రియ నిగ్రహానికి అద్భుతంగా పనికొచ్చే సాధన ఇది మనం గతంలో కూడా ఒక వేదాంత విషయం చెప్పేటప్పుడు చెప్పుకోవడం జరిగింది కానీ ఇందరూ చెప్పుకుంటే ఉదాహరణ బంత పని చేస్తుంది ఒక ఆయనకు ఒక ఏదో జపం చేశాడు పిశాచం సిద్ధించింది పిశాచాలు సిద్ధించగా ఏం చేస్తాయంటే వాటికి పని చెప్పాలి క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళందరూ ఇవే చేస్తారండి వాటికి ఫలానా తీసుకురా లేదా ఫలానాదాన్ని నాశనం చేయండి వీళ్ళు చేసేస్తుంది దాని అనుకుంటూ మంత్రాలు ఉంటాయి చెప్తారా రాసుకుంటామని అనొద్దు అలాంటి అవి వ్యర్థములనే అభిప్రాయం ఉంటాయి అవి కూడా ఉంటాయి క్షుద్ర సిద్ధులు ఉంటాయండి వాడు ఏదో క్షుద్ర సాధన చేశాడు ఒక పిశాచ సిద్ధి అది కర్ణ పిశాచి ఇచ్చి ఉంటాయండి వాటి తాతకులు ఉంటారు వాళ్ళు ఏం గొప్పవాళ్ళు గారు అదేదో వేదాంతం అనుకోవద్దు అదేదో ఆస్తికత ఆధ్యాత్మికత అనుకోవద్దు వాళ్ళు క్షుద్ర ప్రయోజనాల కోసం వాడుకుంటారు క్షుద్రం అంటే అల్పం అది క్షుద్రోపాసన వాడికి సిద్ధించింది పిశాచం మొదట్లో బాగుంది ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది ఇంట్లో వాళ్ళ ఆవిడ బండి గిన్నెలు పడేసి తోమిసి పెట్టేస్తాం ఇదేదో బాగుంది ఇలాంటి పిశాచ ఉంటే చెప్పండి మాకు అనగండి ఉంటాయి ఇలాంటివి ఉన్నాయి మంత్రశాస్త్రాల సిద్ధులు ఉన్నాయి అయితే వాటికి ఏంటంటే నువ్వు గంటలు పట్టే గిన్నెల పని రెండు నిమిషాలు చేసింది మళ్ళీ పని చెప్పండి ఇది పెద్ద బాధ పట్టుకుంది దాని పని చెప్పకపోతే మాత్రం అది నిలవదు పని చెప్పకపోతే తినేస్తానంటుంది అది బాధ చేతి నుండా పని ఇవ్వాలి ఇంకా వాడిని చూసి ఏం పని చెప్పాలని ఆలోచించాడు ఒక కర్ర ఒకటి పాతి నేను చెప్పే వరకు ఈ కర్ర మీద ఎక్కుతూ దిగుతూ ఉండడు అంతే ఇంకా దాని పని చచ్చే వరకు అది చచ్చేవరకు దాన కర్మ పూర్తి వరకు వీడి కర్మ వరకు అది ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతుంది వీడు ప్రశాంతంగా ఉన్నట్ట అలా కర్ర ఎక్కుతూ దిగుతూ ఉన్న పిశాచం వల్ల వీడి ఎలా ప్రశాంతంగా ఉన్నాడో ఈ ప్రాణాయామం శ్వాస ఎక్కుతూ దిగుతూ ఉండడం వల్ల మనస్సు అనే అక్కడ సెటిల్ అయిపోతుంది వీడు శాంతిగా ఉంటాడంట ఇలా ఉంటుందండి అనే మనో నిగ్రహానికి ప్రాణాయామం గొప్ప ప్రక్రియ అంతేగా నా మధ్య పొట్టంత ఉండేదండి ఈ మధ్య ప్రాణాయం చేసి తగ్గిపోయిందండి అంత గొప్ప ప్రాణాయం పొట్ట తగ్గించుకోవడానికి వాడు చాలా సంతోషం అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే ఉత్తమ సిద్ధి లభించడంతో పాటు నీకు తెలియకుండానే బాగ్యమైన ఆరోగ్యము ఆయుష్ కూడా జరుగుతుంది ఇది తెలుసుకో అందుకే ఇవాళ నుంచి ఆధ్యాత్మిక సాధన కాదండి ఎప్పుడో చూద్దామంటే ఈ లోపల అనారోగ్యాలు వచ్చి కూర్చోలేక మఠం వేరే అంటూ ఉండట్టు భూకాలు అనే స్థితి ఆసనం ఏం వేస్తావు అందుకే ఇప్పుడు యోగా యోగా అంటున్నాం కానీ యోగాలకు లక్ష్యం ఫిట్నెస్ కాదు యోగానికి లక్ష్యం ఆత్మావిష్కారం మోక్షం యోగానికి లక్ష్యం లక్ష్యం అది కానీ ఆఖరికి దీనికే మనం పరిమితం అందుకే యోగా చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందండి యోగా చేస్తే పని అనుకుంటున్నాం మంచిదే కానీ యోగా వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడము లేదా ఒబిసిటీ తగ్గడమో దాని లక్ష్యం కాదు కైవల్యం కూడా లక్ష్యం ఆ మార్గంలో నిన్ను నీ దేహాన్ని కూడా శుద్ధి చేస్తుంది అవాంతర ప్రయోజనం ప్రధాన ప్రయోజనం కాదు ఇది తెలుసుకోవాల్సింది మీరు కూడా ప్యాకెట్టుకుంటే మంచి రేపర్ చుట్టాడు వస్తువు కొన్నామని రేపర్ చుట్టాడు కానీ రేపర్ కోసం వస్తువు కొనలేదు చూడండి ఇక్కడ ఈ రేపర్ బాగుందని మడత పెట్టి దాచుకోవచ్చున్నావు ఇక్కడ తప్పే ఉంది కానీ రేపరా ఇక్కడ ప్రధానం వస్తువు ప్రధానం కానీ వస్తువు మోక్షము రేపరివన్నీ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఆరోగ్యం సాధన కోసం ఇక్కడ అందుకే భారతీయ ఆధ్యాత్మిక సాధన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన శరీరం దృఢమైన బుద్ధి ఉండి వాడు యుగంలోను పరంలోనూ కూడా సాధిస్తాడు కానీ ఆధ్యాత్మిక సాధన అంటే చచ్చేక దొరికే మోక్షం కాదు ఆధ్యాత్మిక సాధన అంటే బ్రతుకే అద్భుతంగా బ్రతకడం అద్భుతంగా బ్రతకడం అద్భుతంగా బ్రతకడం ఆధ్యాత్మిక లేకుండా బ్రతుకుతాడండి అంటే వాడిది మామూలు బ్రతుకు మామూలుగా చీకట్లో నడవడం భౌతిక జీవనం చేతిలో జ్యోతి పట్టుకుని నడవడం ఆధ్యాత్మిక జీవనం తెలుసుకోండి ఇక్కడ వాడు అడుగు తడబడదు అందుకే బాల్యం నుంచి నేర్పండి కూడా ఎప్పుడూ కాదు అందుకే దీని భాష్యం రచించిన వాడికి వయస్సు అంతా తెలిసా భాష్యం రచించేటప్పటికి ఆయన వయస్సు పదహారేళ్లు మర్చిపోవద్దు మా వాడు జగద్గురుల వయస్సు పదహారేళ్ళు మరి నువ్వేమనుకుంటానో డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు వచ్చినా ఎప్పుడో చివరలో చివరలో ఏం దేనికి చివరా దేనికి చివర నువ్వు అనుకున్న దానికి చివర లేదు అది తెలుసుకోవాల్సింది పైగా ఈ కబుర్లాడినటువంటి ప్రహాదుడి వయస్సు అంత మార్కండేయుడి వయస్సు అంత ఇది గ్రహించవలసిన సాధనకి ఎంత వేగం చేస్తామనే తపనుండాలి రేపు మాపు ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్స్లో తెలుసుకోండి ఇక్కడ ఆరోగ్యం అనేది కాకపోయినా ప్రధానం మునిర్మోక్షపరాయణ అది చెప్పాడు లక్ష్యం మీద క్లారిటీ ఉండాలండి మోక్షపరాయణుడు అంటే మోక్షమే పరమగతి అనుకునేటటువంటి ముని ముని శబ్దానికి సాధన దశలో మననశీలుడు అర్థం సాధన దశలో మననశీలుడని అర్థం సిద్ధదశలో ముని శబ్దానికి అర్థం ప్రధానంగా మనం చెప్పుకున్నాం మునిలీీన మానస గుర్తుందా సిద్ధదశలో మనస్సు లయమైపోయిన స్థితి ముని సాధన దశలో మననశీల సాధన దశలో మననం ఉంటుంది సిద్ధదశలో మననం ఉండదు అది అయిపోవడమే ఉంటుంది అందుకే ఎక్కడ ఏ పదం వాడాలో తెలియాలి అందుకే యతీంద్రియ ప్రాణాయామం చేసే ప్రక్రియను చెప్పేశాడు భ్రూమధ్యంలో దృష్టి పెట్టు ప్రాణాపానములు సమము చేయు ఎక్కడ తిరుగుతున్న ప్రాణాపాలను నాసాభ్యంతరచారిణవు యతేంద్రియ మనోబుద్ధి మునిహి మోక్షపరాయణ క్రమంగా విగత ఇచ్చాభయోధ ఒకదాని ఎందు ఇచ్ఛ భయము క్రోధము ఇవి విడిచిపెట్టిన వాడై యస్ సదా ఎప్పుడు ఇలా ఉన్నట్లయితే ముక్తయేవ సహ వాడు ముక్తుడు సుమా అన్నాడు ఇక్కడ అంటే కర్మయోగాంగమైనటువంటి ధ్యానయోగం గట్టిగా చేసినట్లయితే ముక్తుడవుతున్నాడు అయితే ఇక్కడొక్క మాట చెప్తున్నాడు దేని ధ్యానం చేయాలి ఇవన్నీ పట్టుకుని ఇవి విడిచిపెట్టు అన్నావు కానీ దేన్ని పట్టుకోవాలి చెప్పలేదు కదా చెప్పాడు నన్ను నన్ను పట్టుకో నేనంటే ఎవరు ఈ అధ్యాయంలో చివరి శ్లోకం ఎంత అద్భుతంగా చెప్తున్నాడు నేను ఎవరినంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞావా మాం శాంతి మృతి ఈశ్వరార్థం ఈశ్వరార్థం అంటున్నాడే ఆ ఈశ్వరుడు అంటే నిర్వచనం చెప్తున్నాడండి ఈశ్వరుడంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వయజ్ఞములకు తపస్సులకు ఎవడు భోక్తయో భోక్త అంటే అర్థం ఇవన్నీ ఎవడి నర్పించి చేస్తున్నావో అది అంతేకాదు ఇంకొక అద్భుతమైన భావం దీనిలో ఉంది యజ్ఞం చేస్తున్నాం ఇంద్రాయ స్వాహ అది ఎవరికి వెళ్ళింది ఇంద్రుడికి వరుణాయ స్వాహ వరుణడికి వెళ్ళింది కానీ ఇంద్ర భోక్తులు ఉన్నారా ఇక్కడ అదీ చెప్తున్నాడు ఇక్కడ ఇందరి రూపములో ఉన్న ఒకడే ఈశ్వరుడు సర్వదేవతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు అందుకు భోక్తాల యజ్ఞ తపస్సాం అనేటువంటి మాటకి ఇక్కడ ప్రధానంగా సర్వయజ్ఞములకు తపస్సులకు తపస్సులు అంటే నువ్వు ఏ తపస్సు చేసినా జపం చేసావు దాన్ని భోక్తాయినే అందుకే చివరికి బ్రహ్మాపణం నిడిచిపెడుతున్నావు ఆయనకు అర్పించు కానీ ఇవన్నీ ఆయన తీసుకుంటున్నాడు మరి నిన్నే చెప్పారు పుణ్యపాపాలు తీసుకోవట్లేదండి ఒకవేళ శ్రద్ధగా వినంటే క్వశ్చన్ రావాలి కానీ కృష్ణుడు ఎక్కడ ఒక తోట చెప్పింది దాని విరుద్ధం మరొక తోట చెప్పాడు పుణ్యపాపాలు స్వీకరించాడు అంటే నీ పుణ్యం నీ పాపం నీ సుఖదు ఆయనకు అక్కర్లేదు కానీ నువ్వు తరించడానికే చేసే యజ్ఞాది కర్మలకి ఫలప్రదాత ఆయనే అది మాత్రం మర్చిపోవద్దు ఏ విధంగా ఫలప్రదాత అంటే వేసిన గింజలకి వర్షం ఎటువంటి ఫలప్రదాతయో అటువంటి వాడే ఆ విధంగా ఫలప్రదాత కర్మలకు ఫలప్రదాతగా ఉన్నాడు ఆయన ఆయన స్వీకరిస్తున్నాడు అంటే తత్ ఫలరూపంగా మార్చుతున్నాడు పైగా దేవతలు స్వీకరిస్తున్నారు యజ్ఞాల్లో నిజానికి సహయజ్ఞ ప్రజా సృష్టివా దగ్గర మాట గుర్తుపెట్టుకోండి అక్కడ వివరించిన దేవతలందరూ యజ్ఞములు స్వాహమాత్రం చేత స్వీకరించి వాళ్ళు తృప్తి చెంది మనకు తృప్తిపరుస్తున్నారని చెప్పుకున్నాం కదా యజ్ఞార్థం గురుకర్మత్వం దగ్గర మనం వివరించుకున్నాం ఆ దేవతలందరూ ఎవరి రూపాలో ఈయన రూపములే అందుకే ఇంద్రుడు వరుణుడు ఇవన్నీ అలాగే అందుకే ఈ విషయాన్ని మనకి భాగవతంలో చెప్తూ భాగవతం అంటే ఏంటో కాదు భగవద్గీత యొక్క ఉదాహరణ రూపమే భాగవతం అందులో జడభరతుడు భరతుడుగా ఆయన సిద్ధి పొందడానికి కారణమైన కర్మయోగాన్ని ఎలా అవలంబించాడో వర్ణిస్తారండి సుఖయోగి ఇంద్రుడు ఆయన ఆహుతులు వేస్తున్నప్పుడు పరమ విష్ణు భక్తుడు గనుక ఏ దేవతకి ఆహుతి వేస్తున్నా ఆ దేవత ఆ పరమేశ్వరుని యొక్క ఏ ఇంద్రియ స్థానమో గుర్తు తెచ్చుకునే అనగానే ఇంద్రుడు చేతి మనకి మొత్తం విరాట్ పురుషుడు యొక్క వర్ణన తెలుసుకుంటే ఏ దేవత స్థానం ఉంది అగ్న వెంటనే రావాలి మనం చదువుతున్నటువంటి భూపాధౌ నాభిర్యదరచంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసాశిరముఖమపి దహనం యస్య వాస్తేయమబ్దిహి దహనుడు అనగా ముఖంలో పెడుతున్నట్టు కానీ ఏ దేవతను స్మరిస్తున్నాడో ఆ దేవత పరమేశ్వరుని అవయవస్థానం అంటే మనలాంటి అవయవం అని కాదు అవయవం అంటే క్రియ చెయ్యి అంటే పట్టుకొనిట అంతేగాని హ్యాండ్ అని బొమ్మయడం కాదు తెలుసుకోండి ఇక్కడ తత్స్థానం అని అర్థం అనమాట ఇక్కడ ఇలాగ ఏది చేసినా ఆ విష్ణువుకి ఇస్తున్నానన్నాడు అంటే ఇంద్రుడికి ఇస్తున్నా రుద్రుడికి ఇస్తున్నా ఆదిత్యుడికి ఇస్తున్నా అనే భావం లేదండి ఇవన్నీ విష్ణువని దీన్ని బట్టి ఈశ్వరోపాసన అంటే ఇతర దేవతలు నిరసించడం కాదు సర్వదేవతాత్మకుడైన వాడు ఈశ్వరుడు అనే భావం కలిగి ఉండడం ఈ మాట హరి అవతారములు అఖిలి దేవతలు మాటలో అన్నమయ్య కూడా చెప్పారు అందుకే ఇన్ని దేవతల రూపంతో అందుకునేవాడు ఒకడే ఈశ్వరుడు పై ఆహుతులన్నిటినీ ఆ హరిస్తున్నాడు గనక నా హరి అనే పేరు ఆయనకి అందుకొచ్చింది ఆ పేరు అంటాడు హరిశ్సులని స్వీకరించువాడు గనక హరి అని పేరుట ఎందుకంటే వేసే నెయ్యి మరికనిపించదు హరించేశాడు దాన్ని ఫలరూపంగా ఇవ్వబోతున్నాడు అది తర్వాత విషయం ఇక్కడ అందుకే హరి అనే పేరుకి యజ్ఞస్వరూపుడు అర్థం కానీ సర్వయజ్ఞములకు సర్వ తపస్సులకు తపస్సులు చెప్పాడు కదా యజ్ఞములున్నా చెప్పాడు పన్నెండు యజ్ఞాలు ఏమో చెప్పుకున్నాం కదా తపస్సు యజ్ఞంలో భాగం కావచ్చు యజ్ఞం తపస్సులో భాగం కావచ్చు ఈ యజ్ఞములు తపస్సులు ఇవన్నిటికీ భోక్త ఆయనే అంటే ఆ దృష్టితో నువ్వు సమర్పణ చెయ్యాలి అని చెప్పడం భోక్త అదే సమయంలో సర్వలోక మహేశ్వరం సర్వలోకములకు మహేశ్వరుడాయిన ఇది తందేవతానాం పరమంచ దైవతం త్వీశ్వరా పరమం మహేశ్వరం అని ఉపనిషత్తు ఈశ్వరులు అంటే ప్రభువులు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభువుడు ప్రభువు ఉండవచ్చు ఇప్పుడు మనం ఎలా చేసాము సర్వదేవతాత్మకుడిగా భావించగానే ఇంద్రాది లోకపాలకులు అందరూ కూడాను సర్వలోకపాలకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపాలుగా అవి విభూతులు ఆయనది స్వరూపం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అవన్నీ ఆయన విభూతులు ఇది తెలుసుకుని అవన్నీ పరమాత్మ స్వరూపాలని తెలుసుకుంటే పరిపూర్ణమైన ఉపాసన అయిపోతుంది లేకపోతే దేవత ఉపాసన మాత్రమే అవుతుంది అది ఈశ్వరారాధన కాదు అందుకే సర్వభూత మహేశ్వరం అంటే ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడైన వాడు తనను మించి మరో ఈశ్వరుడు లేనివాడెవడో అతడు మహేశ్వరుడు సర్వప్రాణులకు ఆయన ఈశ్వరుడు ఆయన పైన మరొక పాలకుడు లేడు అందుకే నన్ను ఎలా తెలుసుకోవాలంటే కృష్ణ పలానా యశోదమ్మ బిడ్డగా ఆడుకున్నవాడు దేవకీ బేవులు పుత్రుడుగా సంచరించిన అది నా లీలారూపం కానీ అసలు స్వరూపం ఏమిటంటే భోక్తారం యజ్ఞ తపసాం అంటే కర్మరూపేణ దేవతారూపేణ భోక్తారం అంటారు భగవత్పాదుల వారి ఇక్కడ అంటే యజ్ఞమనే కర్మ రూపంతో ఉన్నవాడిని నేనే ఆ కర్మతో పూజింపబడే దేవతల రూపంతో ఉన్నవాడుని నేనై భోక్తగా ఉంటున్నాను అటువంటి నా యొక్క అసలు స్వరూపం సర్వలోక మహేశ్వరం సర్వలోకములకు మహానాయకుణ్ణి నేనే ఈశ్వర శబ్దానికి అర్థం శాసకుడు శాసించువాడు అదేవిధంగా సర్వలోక ఐశ్వర్యములు ఎవరివో అతడు రెండర్థములు వర్తిస్తున్నాయి పాలకుడు శాసకుడు సర్వైశ్వర్య సంయుక్తుడు ఐశ్వర్యం అంటే విభూతి ఒక శక్తి ఒక సంపద దీనికి ఐశ్వర్యం అంటాం ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలు పట్టుకునే వాడు ఇంద్రుడిని చలామణు అవుతున్నాడు ఇంకోడు అగ్ని చలామణవుతున్నాడు మరొకడు ఆదిత్యుని చలామణవుతున్నాడు కానీ అన్ని ఐశ్వర్యములు కలిసిన వాడు ఆయన అది సర్వలోకమహేశ్వరం ఈ శ్లోకం ఒక మణిముకుటం లాంటి శ్లోకం ఎప్పుడు తలంచుకొని ఇలా కృష్ణపరమాత్మ నమస్కారం చేసుకోవాలి సర్వలోకమహేశ్వరం అటువంటి నేను ఎటువంటి అంటే సుహృదం సర్వభూతానాం సర్వభూతములకు నేను సుహృతుని అంత గొప్పగా చెప్పాడు కనుక నన్ను మూడు విధములుగా తెలుసుకో యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేను అంటే కర్మరూప దేవతారూపముగా ఉన్నవాడిని నేనే సర్వలోకములకు మహేశ్వరుడిని నేను మూడవది సర్వభూతములకు సుహృత్తుని నేను సుహృత్ అంటే అర్థమేంటండి స్నేహితుడు ఫ్రెండ్ సర్వభూతములకు నేను స్నేహితుడిని అయితే స్నేహిత అనే శబ్దం మన ఇంటికి వాడేస్తాం కానీ ఎవడిని మిత్రుడు అనాలి ఎవడిని స్నేహితుడనాలి ఎవరిని సుహృత్ అనాలి అనే దానికి డెఫినెషన్స్ ఉన్నాయండి అది తెలియాలి అదే అందరికీ ఫ్రెండ్ ఆయన అనగా రా కృష్ణ భుజం ఇచ్చేస్తారంటే అయిపోయిందా ఆయన మహేశ్వరుడుగా సర్వభూత సుహృతే అంటే ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు మహేశ్వరుడా ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరుడే ఆయన ఎప్పుడూ ఇదే లక్షణాలతో ఉంటాడు కృష్ణుడిగా అవతరించినప్పుడు ఇదే లక్షణాలతో ఉన్నాడు ఇక్కడ అందుకే అటువంటి వాడొచ్చి అన్నం పెట్టమని మేము యజ్ఞం కోసం వండుకుని మీకే బామన్నారు వాళ్ళెవరు వెంటనే భక్తి ప్రధానం కలిగినటువంటి వాళ్ళందరూ కృష్ణుడు వచ్చి అడిగితే ఇంక యజ్ఞం కోసం పదార్థాలు ఏంటని పట్టుకునిచ్చేసారు ఇక్కడ అప్పుడు తెలుసుకున్నారు వారు కట్ట కట్ట మోసపు ఇతమి కాంతల పా బుద్ధి లేదు అని అడిచారు వాళ్ళందరూ ఇక్కడ యాజ్ఞకులు వాళ్ళు తెలుసుకున్నారు సర్వభూత మహేశ్వరుడు భక్తార యజ్ఞ తపస్సు ఆయన కూర్చుంటే నేను పోని చాదస్తాని కర్మ లంపటులమై పరమాత్మను మరిచం అని అనుకున్నారు అటువంటి వాడు కృష్ణ పరమాత్మ తాను ఎటువంటి భోక్తార యజ్ఞ తపసామనే మాటని నిరూపించని లేలండి ఇక్కడ ఒకటి ఇదైతే ఇంకొకటి గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఇంద్రుడు కూడా యజ్ఞములందు వచ్చే తీసుకుంటున్నాడు సర్వదేవతలతో రే నీకు ఆ ఇంద్రత్వం ఇచ్చినది నేనే అని చెప్పడం కోసం ఆ ఇంద్రుడికి చేస్తున్నటువంటి యాత్రను ఆపి జాతరపి గోవర్ధనగిరికి చేయించి గోవర్ధనగిరియందు తాను ప్రవేశించి స్వీకరించాడు అక్కడ చూపించాడు భోక్తారం విజ్ఞ తపసాం అనేటువంటి మాట దానితో ఆగ్రహించిన ఇంద్రుడు భయంకరమైన వర్షం కురిపిస్తే గోవర్ధనికి నెత్తిపెట్టాడు ఆ ఇంద్రుడు విసిగిపోయాడు వాటి దగ్గర మేఘాల శక్తి ఖాళీ అయిపోయింది ఆయన విసిగుపోయే అలాగే పట్టుకున్నాడు ఎందుకంటే ఇంద్రుడు సర్వదేవతలకి ఇస్తుడు ఆయన ఒక్కడిని చెప్తే మిగిలిన అందరిని చెప్పేసినట్టే ఆ పెద్ద ఆయన కొట్టేడు అంటే మిగిలిన అందరిని ఇక్కడ ఎందుకంటే ఆయన కింద వాళ్లే మిగిలినటువంటి దిక్పాలకలందరూ కూడాను అక్క ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి మేమే లోకపాలకులు అనుకున్నాం కానీ లోకపాలకులకు కూడా పాలకుడు గనుక సర్వలోక మహేశ్వరం నమస్కారం చేశారండి ఇక్కడ సుహృదం సర్వభూతానాం మరి పరమాత్మ ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సుహృదం సర్వభూతానాం సర్వభూతములు కానీ సుహృత్ సుహృత్ అని ఎవరిని అనాలి ఇది తెలియాలండి అంటే ప్రత్యుపకార నిరపేక్షతయా ఉపకారిణం అన్నారు అంటే ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఎవడు ఉపకారము చేస్తాడో వాడిని సుహృత్ అనాలి అలాంటి సుహృతు ఒక్కడే భగవంతుడు ఒక్కడే నిజమైన సుహృత్తు సృష్టిలో ప్రతి వాడు కూడా నీకోటి చేసేడు అంటే ఏదో ఆశిస్తాడు ఏమి ఆశించకుండా అలా ఇచ్చేశారు పుణ్యం వస్తుంది కదండీ అంటాడు అంటే అది ఆశిస్తున్నాడు అవునా లేదా కనుక ఏది ఆశించకుండా ఎవడు చేయడు ప్రత్యుపకారాపేక్ష లేకుండా చేసేవాడిని సుహృత్ అనాలి సర్వభూతములకు నేను సుహృతుని అన్నాడు ఇక్కడ అటువంటి వాడను లేకపోతే ఇంత విశ్వం ఇవి ఇచ్చినవాడెవడు సుహృద్ ఆయన ప్రత్యుపకార అపేక్ష లేకుండా ఇచ్చాడు ఇక్కడ అంతేకాదు మనం అనుకుంటుంటాం శిక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు ఈశ్వరుడు ఎందుకు ఇలా చేయాలని ప్రశ్న అడగచ్చా ఆయన దయను ఒక్కసారి అర్థం చేసుకుంటే బొటబొటా కళ్ళ వచ్చి రెండు చేతులు తోయి నమస్కరిస్తాం కానీ కంప్లైంట్ చేయము అదేవిధంగా అపీల్ చెయ్యము దండం పెడతాం అప్పుడు కంప్లైంట్ చేయకుండా అపీల్ చేయకుండా దండం పెడితే ఈశ్వర అర్థమైపోతుంది తెలుసుకోండి వాడు గురించి తెలుసుకుంటే వాడు ఎందుకు నిలిచిపోతాం వాడు ఏది ఇస్తున్నాడు వాడు ఇవి ఇవ్వలేదని పరిశీలిస్తావా వాడిచ్చిన వాటికి కృతజ్ఞత చెల్లించడానికి కూడా మనం సరిపోమే అనిపిస్తుందండి అటువంటి వాడు సుహృతం సర్వభూతానాం సర్వభూతం సుహృత్ ఈ మాట ఎలా అంగీకరిస్తామండి ఎందరో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఎందరో సుఖపడుతున్న వాళ్ళు ఉన్నారు అందరి ఎందుకు నేనే బాధపడిపోతున్నాను నేను విష్ణువుని కృష్ణుని నావాడే అనుకుంటున్నాను మనన్న బాధపడుతున్నాడు కదా అంటే నీకు అర్థం కావట్లేదయ్యా అన్నాడు ఇక్కడ చిన్నపిల్లాడికి వంట వండుతూ ఉంటే ఆ వడ్డించిన బూరెలన్నీ నాకే కావాలి గారెలన్నీ నాకు కావాలి ఎగబడతాడు ఎందుకంటే చక్కగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి తల్లి పక్క కొడుతుంది అప్పుడు తల్లి రాక్షసులకే కనబడుతుంది కానీ తల్లి ఎందుకు కాపడేసిందో వాడికి అర్థం కాదు మనం కూడా అటువంటి స్థాయిలోనే ఉన్నాం ఈ సుహృదం సర్వభూతానాం దగ్గరికి ఎందుకు ఎత్తుకున్నామో ఎత్తుకున్నాం గోవర్ధన్గిరి వృత్తాంతం వచ్చింది అక్కడే తెలిసిపోతుంది గోవర్ధనగిరిలోనే భోక్తార యజ్ఞ తపసాము సర్వలోకమహేశ్వరం రెండూ తెలిసిపోయాయి మూడవ విషయం కూడా అక్కడే తెలుస్తుంది దీని గురించి మనం భాగవత ప్రస్తావన చేసినప్పుడు పలుమార్లు చేసుకున్నాం అది పలుమార్లు గుర్తుపెట్టుకోవాలి మననం చేసుకోవాలి ఈ శ్లోకంలో అది గుర్తుపెట్టుకోవాలి గోవర్ధనగిరిని ఉద్ధరించాడు ఉద్ధరించడం వల్ల ఆయనకేమి ప్రయోజనం ఆయనకి ప్రయోజనం కాదు బాధపడుతున్న వాళ్ళందరినీ రక్షించాడు అది వారికి ఉపకారం చేశాడు ప్రత్యుపకారం లేకుండా కానీ సుహృదం సర్వభూతానం అయ్యాడే లేదా ఆ గోవర్ధనగిరి నెత్తినప్పుడు ఎలా ఉన్నాడనే దానికి భాగవ తత్వవేత్తలు మంచి వ్యాఖ్యానం చేశారు భాగవతంలో కథ కనబడదు కానీ తత్వవేత్తలు వ్యాఖ్యానం అని గోవర్ధనగిరి నెత్తి పట్టుకున్నాడు చక్కగా అంతవరకు రాళ్లవానికి గాలులకి తట్టుకోలేక బాధపడుతున్నటువంటి గోకులమంతా వ్యాకులమైపోయినటువంటి ఆ గోకులమంతా కూడా గోకులము అంటే గోపాలకులు గోగులు లేగలు దూడలు ఆఖరి వర్ణిస్తాడు ఆ ఊళ్ళోను కుక్కలు ఒకటి కాదండి అన్నీ కూడా వచ్చి ఆ దివ్యమైనటువంటి ఈ గోవర్ధన్ గిరికెందుకు చుట్టూ వచ్చింది కృష్ణుడు చుట్టూ ఉండిపోయి ఆ గోర్ధన పర్వతం పట్టు అలా నిలబడ్డాడు నిలబడ్డప్పుడు ఈ ఇంద్రుడు ఎప్పుడు వర్షం ఆపుతాడో నేను ఎప్పుడు దింపుతానో అనే టెన్షన్ లేదు దానికి చాలా ఈ జ అలా చూస్తూ నవ్వుతూ ఒక చేత్తో అలా పట్టుకున్నాడు అండి ఎంత హాయిగా పట్టుకున్నాడంటే పాదం మీద పాదం పెట్టి నిలబడ్డాడు ఆయన ఇక్కడ పాదం మీద పాదం పెట్టడంలోనే ఇదేం బరువు కాదని చెప్పడం కనబడుతుంది రెండు పాదాలు గట్టిగా బిగించి ఇలా పట్టుకున్నాడంటే ఎంత వెయిట్ మోస్తున్నాడో అనిపిస్తుంది పైగా అవలీలుగా పెట్టుకుంటున్నట్ట ఆ సౌందర్యం చూసి దూకి దూకి వచ్చేసేట దూడలు దాని తర్వాత గోవులు అన్ని దగ్గరకు వచ్చేసాయి వచ్చిన వాడిని నిరాశపరచకుండా వాటి వీపుల్ని మృతున్నాడు గంగడోళ్ళని మృతున్నాడు స్నేహితులతో కబులు చెప్తున్నాడు ఇది అలాగే ఉన్నాడు ఆయన అదే నేను పట్టుకున్నాను టెన్షన్ పెట్టకండి దూరండి అనట్లేదండి ఎంత సులభంగా మరి కిరి అయి హరి ఆయన మొత్తం ఒక పర్వతాన్నెత్తరేంటయ్యా ఇలాంటి పర్వతాలు వందలాది వేలాది కలిగిన భూమినే ఎత్తాడు ఒకప్పుడు అంతే కదా మరొక అవతారంలో పాదంతో మొత్తం భూమినే కొలిచాడు అటువంటి వాడు ఒక చేత్తు భూమిని ఎత్తాడము భూమి ఎందు ఉన్నటువంటి ఒక అనొక పర్వతాన్ని ఎత్తాడు అనడం అది ఎంత అది కరి సరసిజ ముకుళము ఎత్తుగతి అన్నాడు ఒక ఏనుగు ఒక తామర మొగ్గను ఎత్త ఎత్తినట్టు ఎత్తేట్టాయినా అంత అవలేలగా ఎత్తాడైనా బాలుండాడుచు ఆతపత్రమని పిల్లాడు ఆడుకుంటూ వెళుతూ ఒక పూల గుర్తు కనబడింది ఇదిగో గడుగుని పైకి అలా ఎత్తేట్టండి ఇక్కడ అలా ఎత్తి పట్టుకున్నప్పుడు అందరూ హాయిగా కూర్చున్నారు కదా కానీ అందరూ కొందరు కనిపించిందిట ఈయన పట్టుకున్నాడంటే పట్టుకున్నాడు కానీ ఆవేశంతో ఎంతసేపు పడతాడో లేంటో అసలు చిన్నపిల్లాడు మనము ఒక చెయ్యి వేద్దాం అని ఒక్కొక్కడు కర్రలు పెట్టేటండి అక్కడ కొంతమంది అది మరికొంతమంది ఏంటంటే కర్రలు పెట్టడానికి దమ్ము లేదు ఎందుకంటే అది పట్టాపగలిగే శక్తి మాకు లేదు ఈయన మీద నమ్మకం లేదు అందుకేం చేశారంటే కొంతసేపు లోపల ఉంటున్నారు కానీ నమ్మకం లేక బయటికెళ్ళారు లోపల ఉన్నంతసేపు చెమడితో తడిచిపోతున్నారు బయటకు వెళ్తే వర్షంతో తడిచిపోతున్నారు ఇక్కడ బయటికి వెళ్ళగానే మళ్ళీ దబీదబి రెండు రాళ్ళు పడగానే మళ్ళీ లోపలికి వస్తున్నారు చూసారా లోపల ఉండాలేక బయటికి వెళ్ళాలేక వాళ్ళు పడుతున్న వేదన ఉందే సామాన్యమైంది కాదు ఇది ఇంకా భయంకరమైనది వీడింక నేనే పడుతున్నా నేనే పడుతున్నానని వీడు పడుతున్నాడు అంతేగాని కృష్ణ పరమాత్మ దగ్గరే కూర్చొని అసలు అక్కడ వాన పడుతోందని కానీ ఇంకొక విషయం కానీ మర్చిపోయి అలా పట్టి నిలిపిన పరమాత్మని చూస్తూ మురిసిపోతూ ఆయన లేళ్ళని స్మరిస్తూ ఆనందిస్తూ కొంతమంది కూర్చున్నారు వీళ్ళలో మనశ్శాంతితో ఎవరున్నారండి మూడోవారు మిగిలిన ఇద్దరికీ మనశ్శాంతి లేదు అంటే భగవంతుడు వాళ్ళిద్దరికీ మనశ్శాంతి ఇవ్వకుండా వీళ్ళకి మాత్రం ఇస్తున్నాడా ఇక్కడ గమనించవలసింది భగవంతుడి రక్షణ అందరికీ సమానముగా ఉన్నది అందరికీ సమానముగా ఉన్నది కానీ ఆయన మీద భరోసా మూడో తప్ప మిగిలిన ఇద్దరికీ లేదు ఇక్కడ అందులో మొదటి వాళ్ళ తమ నిర్వాహకులు నా అనుకుంటున్నారండి మూడవ వారికి అహంకారం లేదు కానీ నమ్మకం లేదు దానితో వాళ్ళు నానాయాత్ర పడుతున్నారు అలాగే భగవంతుడు నిన్ను నన్ను ప్రపంచాన్ని సుహృత్తుగానే చూస్తూ ఉన్నాడు ఇందులో యోగులు భక్తులు మూడవ వారి వల్లే ఆయన్ని చూస్తూ అడుగడుగున ఆయన్నే దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళ అహంకారంతో నేను ఇచ్చేసా నేను ఇచ్చేసాను అనుకుంటుంటారు మరికొంతమంది విశ్వాసం లేక దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటారు కానీ ఆయన రక్షణ మాత్రం అందరికీ సమానంగానే లభిస్తోంది అది సుహృదం సర్వభూతానాం ఈ కథతో ఈ శ్లోకాన్ని మననం చేసుకోండి భగవత్ కృపను అడుగడుగున అనుభవించవచ్చు అందుకని ఎప్పుడు కృప చూపిస్తాడో కాదు చూపిస్తూనే ఉన్నాడు నువ్వు తెలుసుకోవాలి ఆయన అక్కడ మీకేం పర్వాలేదు భయపడకండి ఇందులో ఉండాలని ఉండండి అని చెప్పినా భయపడుతున్నారు వాళ్ళు ఆయన ముందే చెప్పాడు బాలుండి కొండ దొడ్డది మహాభారంభు సైరింపగా లేడో ఎంచు చిన్నపిల్లాడుకడా కొండెత్తుతాడా పట్టుకుంటాడని భయమొద్దు సమస్త బ్రహ్మాండముల మీద పడ్డా నా కేలల్లాడదు నా చెయ్యి కదలదు సుమ అని చెప్పాడు మహానుభావుడు కానీ ఆ మాట చెప్పినా నమ్మేరు వీళ్ళు అందుకు భగవంతుడు భగవద్గీత ముఖంతో చెప్తాడు నమే భక్త ప్రణశ్యతి అంటాడు కానీ మనం నమ్మం అది భగవత్ కృప అడుగడుగునా ఉంది నువ్వు అనుభవించగలగాలి ఆస్వాదించగలగాలి అది అయితే మోక్షం ఇక్కడే ఇంకెక్కడో లేదు ఇక్కడ ఆయన అంతటా ఉన్నాడు ఆయన కృప అంతటా ఉంది ఇంకెక్కడికి వెళ్ళి మోక్షం పొందుదావు బాబు ఉన్నదా తెలుసుకో అందుకొక ఆయన అన్నాడు నదిలో ఉన్న చేప ఒకొక్కప్పుడు పక్కన పడిపోయినప్పుడు నీరు లోపలికి తీసుకోలేదు అక్కడే ఉంది నీరు లోపల తీసుకుని అల్లల్లాడిపోతుందట కొంచెం డైరెక్షన్ మారిస్తే తీసుకుంటుందిట అంటే ఆ నదిలోనే ఉంటున్న ఆ నీటిలోనే ఉంటున్నా అది ఎలా పుచ్చుకోలేకపోతుందో ఈశ్వరు కృపలో ఉన్నప్పటికీ మనం గ్రహించలేకపోతున్నాం అన్నాడు ఇక్కడ ఇటువంటి స్థితి ఏర్పడుతుంది అందుకే ఈశ్వరుని ఎందు సమాధానం అంటే ప్రాణాయామాదు ద్వారా ధ్యానం ఎవడ చేయాలి ఈశ్వరుని ఎందుకు కదా ఈశ్వరుడు అంటే ఎవరు అది చెప్పాడు ఇక్కడ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృతి కనుక అర్జున ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇలాంటి కర్మయోగంతో చక్కగా ధ్యానం చేస్తే నన్ను ధ్యానం చేస్తే నన్ను ఎవడు సుహృతుగా తెలుసుకుంటున్నాడో భగవానుడు మాటలు ఎంత అందంగా మాట్లాడతాడో చెప్పుకున్న సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మా అంటే సర్వభూతములు సుహృతుని ఎవడు తెలుసుకుంటున్నాడో అంతేగాని నన్ను ఎవడుగా ఎవడు ఫ్రెండ్గా చేసుకుంటున్నాడో అనలేదు నేను స్నేహితుడిగా ఉన్నానని ఎవడు తెలుసుకుంటున్నాడో అన్నాడు ఇక్కడ అంటే నేను కొత్తగా స్నేహితుడు కానక్కర్లేదు ఆయన స్నేహితుడే ఆయన స్నేహితుడే అన్న విషయం తెలుసుకుంటే నీకు శాంతి ఎలాగంటే ఆయన పట్టాడు ఆయన పరమేశ్వరుడు కనుక ఈ కొండ మన కొండ గురించి అనవసరం వాన గురించి అనవసరం మన కృష్ణుడే కావాలని కూర్చుంటే జ్ఞాత్వా అది తెలుసుకోవాలి ఇక్కడ అలా తెలిసిన వాడు శాంతిని పొందగలడు పదం అంత చక్కగా వేశాడండి అంటే ఆయన భక్తార యజ్ఞ తపస్వం ఎప్పుడు ఉన్నదే సర్వలోకమహేశ్వరం ఎప్పుడు ఉన్నదే సూర్దం సర్వభూతాన్ని ఎప్పుడు ఉన్నదే నీకు తెలుసుకోవడమే లేదు ఇది ఇక్కడ అందుకే స్వామి నీ కృపకి లోటు లేదు నా దౌర్భాగ్యానికి లోటు లేదన్నాడు ఒక ఆయన అది తెలుసుకోలేకపోవడం దౌర్భాగ్యం అది వదలాలి ఇక్కడ లేకపోతే ఆయన కృప వర్షిస్తున్నాడండి నువ్వే మూత మూసుకు మూత మూసిన పాత్రని జడిబాన్లో పెట్టినా ఒక్క చుక్క లోపలికెళ్ళదు ఇది తెలుసుకోదు ఇక్కడ అజ్ఞానంతో మోసు మూత మోసుకుపోతే ఈశ్వరానుగ్రహం ఎక్కడ పొందగలవు తెరచి ఉంచుకో తెరచి ఉంచడం అంటే దృష్టి ఈశ్వరం ఎందు పెట్టు కృపను తెలుసుకోగలవు దృష్టి అటు కృప ఎక్కడ తెలుసుకోగలవు అది ఇక్కడ చూపిస్తున్న గొప్ప మాట ఇక్కడ ఇది చెప్పి భగవానుడు ఆరు అధ్యాయులకు ప్రవేశింపజేస్తున్నాడు మనల్ని దీని ఆత్మ సంయగమ యోగము అని అంటాం దీనికి మరొక పేరు ధ్యాన యోగము దీనికి మరొక పేరు సంయమయోగము దీనికి మరొక పేరు స్వరూప యోగం ఇన్ని పేర్లు చెప్పాడు ఇక్కడ ఇని పేర్లన్నా అసలు భారతంలో వ్యాసులు వారు మాత్రం ఇన్ని పేర్లు చెప్పలేదు కానీ ఇందులో కంటెస్ట్ బట్టి ఆత్మ సంయమం సంయమం అంటే నిగ్రహించుట అని అర్థం ఇక్కడ చక్కగా నిగ్రహించ సంయమం చక్కగా నిగ్రహించుట అని అర్థం ఇక్కడ నియమించుటే సంయమం నియమం సంయమం చక్కగా నిగ్రహించి ఉంచుట అది దేన్ని ఆత్మని ఆత్మ అంటే మళ్ళీ పరమాత్మ జీవాత్మ ఆత్మల దగ్గరికి వెళ్ళిపోకండి ఆత్మని ఎవడు నిగ్రహించగలడు ఆత్మ అలాగే ఉంటుంది ఇక్కడ ఆత్మశబ్దానికి అర్థం ఇంద్రియములు మనస్సు దేహము మూడు తీసుకోవచ్చి ఈ మూడింటిని నిగ్రహించే ప్రక్రియ ఇది చెప్తున్నాడు ఎందుకంటే ఈశ్వరుని ఎందు నిలపాలి అంటే ముందు ఇంద్రియ నిగ్రహం లేని ఈశ్వరుని ఎందు నిలబడదు కానీ ఈశ్వరుని ఎందు దృష్టి పెడుతూ ఇంద్రియాన్ని లాగాలి దృష్టి ఎందుకు పెట్టామంటే లాగే ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది అందుకు దృష్టి పెట్టాలి వీటిని ఈశ్వరుని ఎందు నిలపాలి కదా అందుకే ఆయనను దృష్టి పెట్టి దీన్ని కృష్టి చేయి కృష్టి అంటే లాగుట అని అర్థం కూడా దృష్టి ఈశ్వరునిపై కృష్టి ఇంద్రియాలపై ఈ రెండు కావాలి ఇక్కడ కానీ ఇంద్రియాలను నియమించి పరమాత్మ ఎందుకు ప్రక్రియ ఒకటి ఆ ప్రక్రియ పేరే ఇందాక చెప్పిన ధ్యానయోగం ఆత్మ సంయమయోగం దాని గురించి చెప్పబోతున్నారు కనుక ఇది అంతరంగ సాధన అని కదా అత్యంత ప్రధానం ఇది జ్ఞానానికి కానీ కర్మయోగానికి కానీ అంతరంగ సాధనని చెప్తున్నారు కనుక ఇది అత్యంత ప్రధానం అంటే కర్మయోగి ధ్యానము ద్వారానే సిద్ధుడవుతున్నాడు ధ్యానం లేకుండా కబుర్లు చెప్పుకుంటూ నిష్కామ కర్మలను ఇన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే సిద్ధి లేదు నిష్కామ కర్మలు కూడా ఎలా చెయ్యాలో చెప్తున్నాడు అది ధ్యానంతో చేయాలి ఆ ధ్యానం అత్యంత ప్రధానము సాధనలో ముఖ్యమైనది ఇది చెప్పేటప్పుడు నాయన నీకు ఇప్పుడు అర్థమైంది కదా సన్యాసి యోగి వీళ్ళు వేరు వేరు అనుకోకు అది మళ్ళీ స్థిరపరుస్తూ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతయ స సన్యాసీ చోగీ చ న నిరగ్ని నాక్రియ చాలా గట్టి శ్లోకం ఇక్కడ అనాశ్రిత కర్మఫలం కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కార్యం కర్మ కరోతియ కర్తవ్యమైన కర్మని ఎవడు చేస్తున్నాడు కార్యం కర్మ అంటే చెయ్యవలసిన కర్మ అంటే విధ్యుక్తమైన కర్మ నీకు నువ్వే చేయవలసిన కర్మ డిసైడ్ చేసుకోకు శాస్త్రం నిన్ను ఏమి చెయ్యాలని నిర్దేశించిందో అది కార్యం కర్మ ఆ కార్యం కర్మను ఎలా చేయాలి అనాశ్రిత కర్మఫలం కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మను చేసేవాడు వాడే సన్యాసి వాడే యోగి ఇది తెలుసుకో ఇది చేస్తే వాడే యోగి వాడే సన్యాసి అంటే ఇది వరకు చెప్పిన దాన్ని స్థిరపరుస్తున్నాడు ఇక్కడ అనాశ్రిత అనే మాట గొప్పగా మన కొత్త పదం కనబడింది అనాసక్త అన్న అనాశ్రిత అన్న ఒకటే మాట అంటే కర్మఫల తృష్ణారహిత అన్నాడు ఈ మాటే కర్మణ్యేవాదికారిస్తే మా ఫల ఫలములయ్యుందు ఆసక్తి వద్దు అన్నాడు ఇక్కడ ఆ మాటని ఇక్కడ కర్మఫల తృష్ణారహిత అయి ఎవడైతే కార్యకర్మ చేస్తున్నాడో వాడే సన్యాసి వాడే యోగి అయ్యా చెప్పింది ఎంతకన్నా చెప్తావంటే నిరగ్ నీరగ్నిహీ న విడిచిపెట్టినవాడు క్రియలను విడిచిపెట్టిన సన్యాసి అనుకోకు అన్నాడు అంటే సన్యాసాశ్రమంలో ఏం చేస్తారు అసలు అది కూడా తెలియాలి కదండి అంతేగా నేను ఈ మధ్య వేదాంతం విని ఇంటికి వెళ్తూ వెళ్తూ కాషాయం గుడ్డు కొనుక్కుని వచ్చి టైలర్ చేత కొట్టించేసి పొద్దున్న దేసుకుని తిరుగుతున్నాను అండి అదే అండి అలాంటి సన్యాసం ఉన్నారు లోకల్ పర్వాలేదు మనకి ఎందుకంటే దాన్ని భర్ష్టు వాళ్ళు అలా ఉంటారు సన్యాసం ఒక దీక్ష చాలామంది మనకి శ్రీ శ్రీ శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటిది శిష్య స్వీకారం అని చేసిన ఘట్టం చూసి ఉంటారు అది ప్రక్రియ అది అంటే అంతవరకు కర్మలు చేస్తే కదా విడిచిపెట్టడం అందుకే అగ్నిహోత్రాది కర్మలు చేయడం శాస్త్రంలో చెప్పినటువంటి క్రియలు చేయడం ఇవన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధి ఏర్పడినటువంటి వాడికి వైరాగ్యం ప్రగాఢంగా ఉన్నటువంటి వాడికి ఇంద్రియ చాపల్యం లేనటువంటి వాడిని గుర్తించి పైన గురువుస్తాడు సన్యాసం అది పీఠాధిపత్యానికి కాదు నిజంగా సన్యాస ఉన్నవాడు అంతవరకు అగ్నులు కర్మలు చేసి వాటిని విడిచిపెడతాడు అంటే బద్ధకం చేతి విడిచిపెట్టడం కాదు ఎందుకంటే ఈ మధ్య నాకు సీరియల్స్ చూడడం కుదరట్లేదని చెప్పేసి పూజలు మానేశాను అందుకు ఆవిడ ఆవిడ అంత సన్యాసం అండి నిజంగా వాటి కోసం ఇది వదిలేసింది బద్ధకం చేతి విడిచిపెట్టడం కాదు చిత్తశుద్ధి వైరాగ్యం కలిగి కర్మఫలాల మీద కర్మల యొక్క స్వరూపం తెలిసే ఫలాల మీద ఆసక్తి విడిచిపెట్టినటువంటి వాడైతే వాడు సన్యసిస్తాడు కానీ కర్మయోగి అయినటువంటి వాడు వీడిని సన్యాసించిన అవసరం లేదు వాటి ఎందు కర్మ ఫలాసక్తి లేకుండా కర్మ చేసినట్లయితే వాడు సన్యాసే అంతేగాని అగ్నిక్రియలను చేయవలసిన శాస్త్రక్రియలను విడిచిపెట్టినంత మాత్రాన సన్యాసి కాడు అందుకే నా నిరగ్ని నక్రియ స సన్యాసిన ఎవడు అగ్ని కర్మలు విడిచిపెడతాడో వాడి ఎవడు శాస్త్రము చెప్పిన కర్మలు విడిచిపెడతాడో వాడిని సన్యాసి అనడానికి లేదయ్యా ఎవడైతే కర్మ ఫలమునందు తృష్ణ విడిచిపెట్టి కర్తవ్య కర్మని నన్ను ఉద్దేశించి చేస్తాడో వాడే సన్యాసి వాడే యోగి అంటే యోగి వేరే సన్యాసి అవక్కర్లేదు ఇదే సన్యాసం తెలుసుకో ఎందుకంటే సంపూర్ణముగా నాయందు ఉంచుటా అని అర్థం సన్యాసానికి తీసుకోవచ్చు సమ్యక్ న్యాసం అలాగే సంపూర్ణముగా తజించుట అని అర్థం తీసుకోవచ్చు సన్యాసానికి రెండు అర్థాలు సంపూర్ణముగా విడిచిపెట్టుట త్యాగే నైకే అమృతత్వ మనస్సుకు అంతేనండి ఏ గొప్ప వస్తువు సాధించాలన్నా ఏదో ఒకటి విడిచిపెట్టాల్సిందే మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే గుంటూరు విడిచిపెట్టాల్సిందే నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళ కాదు ఇక్కడ ఇది విడిస్తేగా నాకు దొరకదు ఒక గొప్ప ఫలం కోసం చిన్న ఫలం విడిచిపెడుతున్నావు అంతే కదా చిన్న ఫలం విడిచిపెడుతున్నాం అల్పఫలం విడిచిపెడుతున్నా అదేం పెద్ద త్యాగమేం కాదండి ఇక్కడ ఆ విషయం మనం ఒక కథలో చెప్పుకున్నాం ఒక ఆయనకి మహాత్యాగిని బిరి తీసుకెళ్ళేటట్ట పెద్ద సువర్ణాక్షాలతో తీసుకెళ్ళి ఆయన యతీశ్వరుడు ఈ మధ్య ఆయన బయోడట బయటపడింది ఏమని ఆయన కోట్ల ఆస్తుంది అధికారాలు ఉన్నాయి అవన్నీ తృణప్రాయంగా విడిచిపెట్టి వైరాగ్యవంతుడై కౌపీని మాత్రం ఈశ్వర చింతన చేస్తూ ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళకి ధర్మమో జ్ఞానమో చెప్తున్నాడు ఆయన వల్ల ప్రభావితులు ఎందరో మార్పులు పొందారు వెంటనే వాళ్ళందరికీ కోరిక కలిగింది ఈయన మహాత్యాగి ఎంత సంపదను విడిచిపెట్టేశాడు అండి ఈయన ఎన్ని పదవులు విడిచిపెట్టేశాడు అబ్బా అని మహాత్యాగి అని రాసి బిరుదిచ్చాట ఏమిటిది అన్నాడు మీరు మహాత్యాగి అండి అన్నాడు ఏమిటైనా ఆయన ఎప్పుడు అనుకోలేదు మహాత్యాగి ఇక్కడ నాకు ఎందుకు ఇలా ఇచ్చారు ఏమిటి పెద్ద త్యాగం చేశాను అన్నాడు అంటే మీరు ఎన్నో కర్మలు లేదు బోళ్ళంత ధనము ఐశ్వర్యాలు సంపదలు ఆస్తులు పాస్తులు అన్ని విడిచిపెట్టేశారు కదా అండి ఏముంది అందులో అన్నాడు ఇక్కడ అంటే చాలా గొప్ప గొప్ప సంపదను విడిచిపెట్టాను ఓహో గొప్ప గొప్ప సంపదని విడిచిపెట్టిన వాడిని మహాత్యాగి అంటారా అన్నాడు అవునండి అన్నారు వీళ్ళందరూ అయితే మీరందరూ మహాత్యాగులు మిగి నమస్కారం అన్నాడు ఎందుకంటే మీ దృష్టిలో గొప్పవి నా దృష్టిలో పరమాత్మ గొప్పవాడే అల్పం విడిచిపెట్టాను మీరేమన్నారు గొప్ప విడిచిపెట్టిన వాడిని త్యాగంటారు కనుక మీరు గొప్పదైన పరమేశ్వరుని విడిచిపెట్టి అల్పమైన సంపదలను పట్టుకున్నారు కనుక మీరు మహాత్యాగులు అన్నట్టు ఇది తెలుసుకోవద్దు త్యాగు గురించి చెప్పడం అది అటువంటి వాడు తాగి కానీ అగ్ని క్రియల్ని ఇవి మానేసి కూర్చున్నాడు వాడి సన్యాసిని భజన కొట్టదు అని కర్మభ్రష్టుడు అంటారు తెలుసుకో ఇక్కడ కర్మభ్రష్టుడికి కర్మ సన్యాసికి తేడా తెలియకపోతే ఇంత ప్రమాదం అండి తెలుసుకోవాల్సింది ఇక్కడ అంత చక్కగా స్వామి తేల్చి పారేశాడు దీన్ని బట్టి గీత విన్న వాళ్ళందరూ సన్యాసులు అయిపోతారని ఎందుకంటే తల్లి భయపడుతూ వచ్చింది మా పిల్లాడు మధ్య గీత చదువుతున్నాడు అండి దాన్ని ఏడుస్తున్నావేంటమ్మా అలా సన్యాసీ అయిపోతాడేమోనండి అని ఇతరు మెతస్థులకు మాత్రం వాళ్ళు బతక్రం దాన్ని చదివితే అలా అనిపించింది మనకు వచ్చింది బాధంతా అందుకే పిల్లలు గుడికి వెళ్తారంటే ఇప్పటి నుంచెందుకు పిల్లలు పుస్తకాలు చదువుతారంటే ఇప్పటి నుంచి ఎందుకు ఆఖరికి వాడు మరో దానిలో దూరిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ఇంకేం చేయలేవు తెలుసుకో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎం సన్యాసమితి ప్రాహు యోగంతం విద్ది పాండవ నా హన్యస్తకల్పో యోగీభవతి కష్టనా ఇదే సన్యాసం అంటారో దానే యోగం అంటారని తెలుసుకో అన్నాడు ఇక్కడ ఎందుకంటే కర్మలు విడిచిపెట్టం కదా కర్మలందా ఆసక్తిని విడిచిపెట్టాలి పరాసక్తిని విడిచిపెట్టాలని చెప్పినప్పుడు సన్యాస మార్గంలో ఉన్నవాడు అదే చేస్తున్నాడు కర్మయోగి అదే చేస్తున్నాడు అందుకే వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళిద్దరు కామన్ ఫ్యాక్టర్ ఏమిటి వాళ్ళిద్దరూ ఒకటే అని తెలుసుకో అంటే వారు సన్యాసించి కాషాయ వస్త్రాలు ధరించి ఏకాంతంలో ఉన్నాడు వీడు మామూలుగా గృహకృత్యాల్లో తేలున్నాడు ఇద్దరు ఒకరు ఎలా అవుతారని అంటే వీళ్ళ కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది అదే ప్రధానం అదేమిటంటే సన్యస్త సంకల్పహ అది చాలా గొప్ప మాట వాడు సంకల్పాన్ని సన్యాసం చేశాడు ఎవరు కర్మయోగి అంటే ఈ పని నేను చేస్తున్నాను దీనివల్ల నాకేదో కావాలి ఇది విడిచిపెట్టాడు అతడు ఇలాంటి చికాకు ఉండకూడదు విడిచిపెట్టాడు మొత్తానికి కర్మ వచ్చే చికాకుని విడిచిపెట్టాడు ఇతరుడు చికాకుతో సహా కర్మని విడిచిపెట్టారు ఇది తెలుసుకోవాల్సింది కనుక ఇద్దరిలో సంకల్ప సన్యాసం అనేది ఉంది ఎవడైతే ఈ సంకల్ప సన్యాసం చెయ్యడో వాడు యోగి కాలేడు సన్యాసి కాలేడు అని తెలుసుకో అందుకన్నా అసన్యస్త సంకల్ప అంటే అసన్యస్త సంకల్ప అంటే అర్థం ఏంటంటే సంకల్పత్యాగము చెయ్యని వాడు యోగి భవతి నా వాడు ఎట్టి పరిస్థితులు కష్టన ఎటువంటి పరిస్థితులు యోగి కాలేడు కానీ సంకల్పత్యాగం చెయ్యనంత వరకు వాడు కర్మయోగి అని కాని భక్తుడు అని కాని ధ్యాన యోగి అని కానీ చెప్పడానికి లేదు సుమా ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంటే సంకల్పత్యాగం చాలా ప్రధానం సంకల్పత్యాగం వల్లనే సన్యాసికి యోగికి భేదం లేదని నేను చెప్పాను ఇక్కడ సంకల్పత్యాగం అయితే కర్మ చేస్తున్నప్పుడు నిష్కామ కర్మయోగం చేయడం ఎలాంటిది అంటే కొండ ఎక్కడం లాంటిది అన్నాడు ఇక్కడ కొండ ఎక్కుతూ ఎంతకాలం ఎక్కుతావు శిఖరం మీద చేరు కూర్చోవాలా లేదా చెప్పండి ఇక్కడ కనుక కొండ ఎక్కడం లాంటిది అంటే కర్మని నిష్కామంగా చేయడం ఒక సాధనే కానీ సిద్ధి కాదు సిద్ధి ధ్యానం వల్లనే లభిస్తోంది ఇక్కడ కానీ ధ్యానం అనే శిఖరం చేరడానికి నిష్కామ కర్మయోగం అనేది ఎక్కడం లాంటిది అన్నారు ఇక్కడ శిఖరం పైన చేరు కూర్చోవడం ముఖ్యం కానీ కొండ ఎక్కి కూర్చున్న వాడిని ఆరుఢుడు అంటారు కొండ ఎక్కుతున్న వాణ్ణి ఆరు వృక్షుడు అంటారు ఆరు వృక్ష అంటే ఎక్కుతున్నవాడు ఆరుఢ అంటే ఎక్కినవాడు ఇంకా వాడు ఎవరెస్ట్ ఎక్కుదామని ఎక్కుతున్నాడు అప్పుడే సన్మానం చేసి ఎక్కువ ఎక్కువ చేయను ఇక్కడ ఎక్కుతున్నప్పుడు గొప్పదే నువ్వు చేనిపోయిన వాడు చేస్తున్నాడు ఎంత గొప్పగా ఉందో వాడు హైక్ చేస్తున్నాడు అందుకే కర్మయోగం చేయడం నిష్కామ కర్మయోగం ఈశ్వరార్థంగా చేయడం అనేటటువంటిది కేవలం సాధనం మాత్రమే ఆరు వృక్షోహో మునేర్ యోగం కర్మకారణముచ్చే మాటికి మునేహి మునేహి అనే ముని మునేహి ము అంటే షష్ఠీవ భక్తి ఇక్కడ చెప్తున్నాడు మరోచోడు ముని ముని అనే మాట చెప్పడం ఉద్దేశం మననశీల కర్మయోగ్గా ఉన్నంతసేపు మననశీలుడువి కావాలి మననంతో సరిపోదు ధ ధ్యానంలోకి వెళ్ళాలి కానీ శ్రవణం చేసే దాన్ని మననం చేసి దాన్ని ధ్యానంలోకి తీసుకెళ్లగాలి తీసుకెళ్లిన జ్ఞానాన్ని అనుభూతులకు తెచ్చుకుంటే నిధిధ్యాసనం అవుతున్నది ఇక్కడ కొంతమంది నిధిధ్యాసనానికి జానం అని నిర్వచనం ఇచ్చేస్తారు కానీ జానం మెడిటేషన్ నిధిధ్యాసనం రియలైజేషన్ రెండింటికి అది తేడా ఇక్కడ కానీ మెడిటేషన్ తర్వాత స్టెప్ రియలైజేషన్ నిధిధ్యాసనానికి ఇది తెలుసుకోవాలి ఆ నిధిధ్యాసనానికి మననానికి మధ్య ఉన్నది ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఇది తెలుసుకోవలసినటువంటి అంశం అది ధ్యానములో ఇక్కడ స్పష్టంగా భగవత్వాలు వారు చెప్పారు ధ్యానయోగ మనందు ఆరుఢుడు కావడానికై యోగారూఢ అంటే ధ్యానయోగ మనందరుడు కావాలి ఆరుఢ అంటే ఇంకా ఎక్కడం తొక్కడం నడవడం లేదు సెటిల్ అయిపోవడం అది ఇక్కడ ఎందుకంటే ఆ శిఖరాన్ని చేరుకోవాలి కదా ఇంతవరకు నడిచావు ఆ శిఖరంలో స్థిరపడు అది ఇక్కడ చెప్తున్నది ఇక్కడ అది ఆరు రోక్షోహ మునే యోగం కర్మకారణముచ్చే అంటే ఎవడైతే మననశీలుడి నిష్కామ కర్మాచరణ చేస్తున్నాడో వాడికి ఆ కర్మ కారణం మాత్రమే అవుతున్నది ఇక్కడ కర్మ కారణం అవుతున్నది అంటే సాధన అవుతున్నది సాధన మాత్రమే అవుతున్నది యోగారోహుడ తస్యవా అంటే ఇక్కడ కర్మ సాధనగా పనికొస్తుంది నిష్కామ కర్మయోగి వాడు ధ్యానయోగి అయిపోయాక కర్మ శమించిపోతుంది కర్మ శమించిపోయడమే సన్యాస స్థితి మరొకటి ఇక్కడ శమించిపోతుంది అన్నాడు అంటే ఇంకా మనస్సు ఈ కర్మల నుంచి మరలిపోతుంది పూర్తిగా ఆత్మయంగా నిలబడిపోతుంది అది యోగారూఢ స్థితి అది కర్మయోగి నిష్కామ కర్మయోగం వల్ల ఆ స్థితికి చేరతాడు యోగారూఢస్థితికి వెళతాడు అది పొందడానికి చేస్తున్న ప్రయత్నం ఆరు వృక్షో ఆరు వృక్షోర్ మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యవ శమ కారణముచ్యతే ఆ యోగారూఢ స్థితిలో శమము కారణమవుతున్నది అంటే ఉపశమం ప్రపంచోపశమం శాంతం ప్రపంచం ఉపశమించడమే శాంతం ఎంత గొప్ప మాట అండి ఇక్కడ ప్రపంచం ఎప్పుడు ఉపశమిస్తుంది ప్రళయంలో అండి ప్రళయంలో కదండి జానంలో అండి ఇక్కడ జానానికి ఆత్యంతిక ప్రళయం ఆ స్థితిలో ఇంకా ప్రపంచ దృష్టి లేదు కేవలం పరమాత్మ దృష్టి ఉంది ప్రపంచం చూస్తున్నాడు చూసినా పరమాత్మగానే చూస్తున్నాడు కానీ ప్రపంచ దృష్టి పరమాత్మ దృష్టిలో లయమైపోయింది మనం మొన్న చెప్పుకున్నట్టు తరంగాల దృష్టి సముద్ర దృష్టిలో లయ్యం అయిపోయింది ఇది తెలుసుకోవాల్సింది వాడు అంతా సముద్రం అంటున్నా అంటే మూర్ఖుడా ఇన్ని కెరటాలు కనబడుతుంటే సముద్రం అంటాడేంటి అని నాయన నువ్వుమూర్ఖుడివి ఇన్ని కెరటాలు వాటికంటూ వేరే ఉపాధి లేదు దాని నిండా ఉన్న జలమే అంతా కలిపి ఒకే సముద్రం అది ఆరుహస్థితి అండి ఇక్కడ ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆరుహస్థితి జానం యొక్క పూర్ణదశ జానం యొక్క పూర్ణదశ జాన సాధన కూడా కర్మ వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా ఇది చాలా సున్నితమైన అంశం సూక్ష్మమైన అంశం అందుకే కర్మయోగికి కర్మ సాధనము వాడు ఆరురోహుడు అంటే ఎక్కుతున్నవాడు ఆరుఢుడు వాడు శమం అయిపోతుంది శమం అంటే కర్మ అంతా శమించిపోతున్నది అని చెప్తున్నాడు ఇక్కడ మరి జానం కర్మ కాదా జానం సిద్ధించే వరకు అది కర్మే అందుకే ఎలాగైతే నువ్వు నిష్కామే యజ్ఞయాగాదులన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా ఫలాసక్తి అర్హితంగా అదే విధంగా ధ్యానానికి కూర్చున్నప్పుడు వీటన్నింటిని నియంత్రించే ప్రయత్నము బుద్ధిని పరమాత్మ ఎందుకు ప్రయత్నం కూడా కర్మయేగా దాని యొక్క పండిన దశ శమము అది తెలుసుకోవాలి ధ్యానం యొక్క పండిన దశ శమము అందుకే యోగారూహ తస్య ఇవ శమ కారణముచ్చతే అక్కడ శమము అంటే నిష్కామ కర్మయోగంలో కర్మ ధ్యానయోగ పూర్ణస్థితులు శమం ఈ రెండు ఉంటాయి ఇక నిష్కామ కర్మయోగంలో మొదట కర్మ ఉంటుంది ధ్యానయోగంలో శమం ఉంటుంది శమం అనే మాటకు అర్థం చెప్తూ ఉపశమ సర్వకర్మభ్య నివృత్తి అని చెప్పారు ఇక్కడ సర్వకర్మల నుంచి నివృత్తి చెంది ఉపశమించడమే ఇది తెలుసుకోవాలి అసలు లక్ష్యం ఏది శమం కర్మ చేస్తున్నప్పుడంతా కూడా ఇది ఎండ్ కాదు ఇది మీన్స్ అని తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి వాళ్ళకి తెలుసు కదా దీని ద్వారా అది అది అని తెలుసుకుంటుంది వాడు కానీ దీని నుంచి దానిలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి ఇది ఎలాగూ అంటే వంట పూర్తయ్యే వరకే మంట అవున వంట ఎంతవరకు అడగక్కర్లేదు వంట పూర్తయ్యే వరకు వంట పూర్తయినా మంట ఏమవుతుంది మా ఆడిపోతుంది తెలుసుకో ఇక్కడ అందుకే ఆ వంట వండడం అనే కర్మ పూర్తయ్యే వరకే మంట ఇది తెలుసుకో ఇక్కడికైనా కర్మ అనే మంట వంట పూర్తయ్యే వరకే అది క్షమంలోకి మారాలి ఇక్కడ అది తెలుసుకోవాల్సింది ఒక ఆయన పొరపాటును వెళుతూ వెళుతూ ఒక బావిలో పడిపోయాడు ఆ పడిపోగానే ఇంకే దారుణం దొరకలేదు కొంచెం పైకి ఎత్తి చూస్తే ఒక మర్రి ఒక ఊడ ఏదో దిగుందండి ఆ ఊడ పట్టుకుని అలా నిలబడ్డాడు అది పాకడానికి వచ్చేటంత పెద్దగా మునిగిపోకుండా కాపాడింది దాన్ని పట్టుకు కూర్చున్నాడు మునిగిపోకుండా కాపాడిన ఊడను అలా పట్టుకు ఈ లోపల పక్క నుంచి ఎవడో వెళుతూ చూశాడు అరే ఈయన ఎవడో పడిపోయాడు అని ఓ పెద్ద తాడు తీసుకొచ్చి లోపలికి వేసి ఆ ఊడను వదులు ఈ తాడును పట్టుకుపోయా పైకి ఇక్కడ ఇన్నాళ్లు నన్ను కాపాడింది ఊడ ఇప్పుడు ఎలా వదిలిస్తాను అంటాడా వెంటనే దోని వదిలి తాడు పట్టుకుంటాడా మొంచకుండా పనికొచ్చింది కనుక ఓడ గొప్పదే కానీ తాడు దొరికే గోడను వదిలియాలి అదే విధంగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కర్మను వదులుతవాలి ఇదే విధంగా శమస్థితికి అలా చేరతావయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ యదాహి నేంద్రియేషు అయితే వారూఢుడు అనే మాటకి డెఫినేషన్ పూర్తిగా నీకు అర్థం కావాలి కదా శమహ అని ఎందుకన్నాను అంటే వివరిస్తున్నాడు ఇక్కడ యదాహి యదాహి నేంద్రియార్థషు ననుషజ్జతే సర్వసంకల్పసన్యాసి యోగారూఢస్తూఢ అని ఇక్కడ రెండో వాక్యాలు అన్న దానికి ఈ శ్లోకంలో డెఫినేషన్ ఇస్తున్నాడు స్వామి యథాహినేంద్రియార్థషు న కర్మస్వనుసజ్జతే ఇంద్రియార్థములయందు ఇంద్రియార్థము అనేది విషయములు విషయములయందు కర్మయందు ఎవడు అనుసజ్జతే మునిగిపోడో అంటే ఆసక్తుడు కాడు సజ్జత అంటే మునుగుట అనుసజ్జత మునుగకుండా ఉంటాడు అంటే ఆసక్తుడు కాడు వాడు అంటే కర్మలయందు గాని విషయముల ఎందు కానీ ఆసక్తుడు కాడో వాడుకో టైటిల్ ఇచ్చాడు సర్వసంకల్ప సన్యాసి ఈ మాట కనుక సన్యాసి అంటే ఏదో ఒక ఆశ్రమ స్వీకారం కాదు సర్వసంకల్ప సన్యాసి గొప్ప పదం సర్వసంకల్ప సంకల్పాలని సన్యాసం చేశాడు అన్నాడు ఇక్కడ దీని గురించి మనకి ఎక్కడ పెడితే అక్కడ భారతం చెప్తోందండి భారతంలో మనం అనుకుంటా భగవద్గీత ఒక్కటే వేదాంతం అని నేను జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక చోట్ల ఉపదేశాల్లో వేదాంత బోధ కనబడుతుంది ఆ మాటకు వస్తే శాంతి పర్వాల్లో ధర్మము నిష్కామ కర్మయోగము జానము భక్తి జపము తపము మళ్ళీ ఇవన్నీ లక్ష్యమైనటువంటి ఆత్మస్థితి మోక్షం అన్ని వర్ణించారండి అక్కడ మహాభారతం అడుగడుగునా చెప్తోంది ఇక్కడ అందుకే వాటిని గీతలనే అంటారు భగవద్గీత కూడా మనకి ఇక్కడ చెప్తున్నది ఇక్కడ అక్కడ మహాభారతంలో శాంతి పర్వంలో ఒక మాట అంటాడు నైతాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం యథైకత సమత సత్యత శ్రద్ధగా విన్న వాళ్ళకి శ్లోకం కొద్ది రోజుల క్రితం చెప్పారండి అని గుర్తొస్తు నేను చెప్పాను ఈ శ్లోకంలో ఒక భాగం మాత్రం అప్పుడు చెప్పుకున్నాను రెండో భాగం ఇప్పుడు చెప్పబడుతుంది అంటే బ్రాహ్మణునికి అంటే బ్రహ్మజ్ఞానము ప్రధానముగా కలవానికి అది లక్ష్యముగా సాధన చేయువానికని మాత్రమే ఇక్కడ అర్థం ఇక్కడ అంటే ఎవరైనా సరే బ్రహ్మము లక్ష్యముగా సాధన చేసేవాడు దానియో దృష్టిని నిలిపేవాడు దానికి తగ్గ విధంగా జీవించేవాడు బ్రాహ్మణుడు అటువంటి వానికి విత్తం ఏమిటయ్యా అంటే ఏకత సమత సత్యత ఈ మూడు చాలా ప్రధానము అంతేకాదు ఇంకా చెప్తున్నాడు ఆ భాగం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇది మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడుతున్న ఉపదేశం శీలం స్థితి దండని దానమర్జవం తోపరమ క్రియాభ్య అక్కడ చెప్పాడు ఇక్కడ మొట్టమొదటి ఉండవలసింది ఏకత్వం సమత్వం సత్యత అటు తర్వాత శీలము స్థిరత్వము నిగ్రహ లక్షణము ఆర్జవం కపటం లేకుండా ఉండడం ఇది తత తతశ్చ ఆ మాట అంతగా చెప్పాడు అంటే తర్వాత తర్వాత వీటన్నిటితో సాధన చేయగా క్రమక్రమంగా ఉపరమ క్రియాప్య కర్మల నుంచి వెనక్కి మళ్ళాలి అంటే ఎంతకాలం బతుకంత కర్మాయాసమేనా వాటిని ముందు తగ్గించు తర్వాత వదిలి ఎందుకంటే ఇవి మిగిలేవి కావు ఫలాలు మిగలవు ఇది మిగలదు అని తెలిసి దానిందు ఉపరమి కావాలి ఆ ఉపరమస్థితి ఏదైతే ఉన్నదో అది సర్వసంకల్ప సన్యాసి అనేటువంటి స్థితిలో వస్తున్నది దీనికి భగవత్పాలు వారు చెప్తారు యావత్ యావత్ కర్మభ్య ఉపరమతే తావత్ తావత్ నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధియ్యతే ఎంతవరకు నువ్వు కర్మల నుంచి వెనక్కి మరళుతూ ఉంటావో అంతవరకు నీకు శాంతి వస్తూ ఉంటుంది అని ఎంతవరకు నువ్వు సూర్యుడి వైపు నడుస్తూ ఉంటావు అంతవరకు వెలుగొస్తుంది అంతే కదండి కాంతివైపు నడుస్తూ ఉంటే చీకటిపోతుంది పరమేశ్వరుడు వైపు నడుస్తూ ఉంటే అజ్ఞానం పోతుంది ఇక్కడ అటు తిప్పుతూ ఉండాలి అటు తిప్పకుండా అడ్డుకుంటున్నవి కర్మలు ఎందుకంటే ప్రపంచంతో నీకు లింక్ పెడుతున్నాయి కర్మలు ఆసక్తితో చేసినా చేయకపోయినా కర్మలు చేస్తున్నంతసేపు దుష్టటు పెట్టలేవు కదా కానీ దుష్టటు పెట్టడానికి ధ్యానం కావాలి ఇక్కడ అది ఇక్కడ చెప్తున్నాడు అందుకు ధ్యానం అనేది చాలా ప్రధానమైంది ఈ ధ్యానంలో నిలబడ్డానికి అడ్డుకుంటున్న కర్మలు మీరు ఒక రోజున బోల్డ్ అని పనులు పెట్టుకున్నా అనుకోండి ఆ రోజు తగ్గించే దేన్ని పూజని అవునా లేదా ముందు అవే తగ్గిస్తాం భోజనం తగ్గించాం టైం ముందు అదే తగ్గిస్తాం ఇక్కడే తెలిసిపోతుంది కర్మలంపటం పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మిక సాధన తగ్గుతుంది ఎందుకంటే ఎంత కాదన్నా విచారణ ధ్యానం అంతర్ముఖత్వమే అసలు సాధన దానికి ప్రతిబంధకాలు ఇవన్నీ ఉంటాయి కానీ కర్మలు హఠాత్తుగా విడిచిపెడితే పాపం వస్తుంది కనుక ఇవి క్రమంగా తెచ్చుకుంటూ ఏకత సమత సత్యత శీలం స్థితి దండ నిధానం ఆర్జవం వీటితో తతస్తతోపరమ క్రియాభ్య అందుకే యావత్ యావత్ కర్మభ్య ఉపరమతే తావత్ తావత్ నిరాయాసస్య జితేంద్రియస్ చిత్తం సమాధియతే ఎంత కర్మల నుంచి మరలేడో అంత చిత్తం సమాధానం పొందుతుంది ఎవరికి జితేంద్రియస్య అన్నాడు అందరికీ కాదు జితేంద్రియస్స దృష్టి అటుపక్కన తిప్పామంటే ఇటు నుంచి పోయింది అంతే కదా అలాగే పరమాత్మ దృష్టి తిప్పేమంటే ప్రపంచం నుండి పోయింది అని అర్థం ఇక్కడ అందుకే ఇటు నుంచి పోతే గానీ అది రాదు అదొకటి ఉన్నది అందుకే కర్మలు తగ్గుతున్న కొద్దీ పరమాత్మేందని నిలబడతావు అది హఠాత్తుగా క్రమంగా వదిలే పద్ధతి అండి ఇది ఎలా వదలాలి అంటే పుండు వచ్చిందని పీకిపారీకు లేకపోతే దాచిపెట్టి పూజ చేస్తానా దానికి ఒక ప్రక్రియ ఉంది అంతేగాని పుండు కూడదు అని పీకితే పెద్ద పుండు అవుతుంది అందుకే దానికి జాగ్రత్త లేపనాలు చేసి బుజ్జగించి లోపల నుంచి మందు బయట నుంచి ముందు పంపి అది రాలిపోయేటట్టు చేయాలి అందులో కర్మని రాలిపోయేటట్టు చేసే ప్రక్రియ నిరాసక్తత ఈశ్వరునియందు నిలుపుట ఈశ్వరునియందు నిలుపుట అనేది ఎక్కువ అవసరం గనక ధ్యాన రూపంలో ఇక్కడ చెప్పబోతున్నాడు ఎవడైతే ఆ విధంగా చేస్తాడో తథాసతి సహా ఝటితి యోగారూఢో భవతి వాడు యోగారూహుడు అవుతున్నాడు సుమా అని చెప్తూ సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్త కనుక ఎవరిని యోగారూహుడు అనాలి ఎవడు సర్వసంకల్పములు త్యజిస్తాడు వాడిని చూసారా సంకల్ప త్యాగం చేయాలట ఎందుకంటే విషవృక్షాన్ని నువ్వు చివరి వరకు నరికితే లాభం లేదు దుంపతో సహా మూలంతో సహా పెకలించాలి అని కామం అనే వృక్షానికి సంకల్పం మూలం గనక అక్కడ నుంచి పీకిపారే అన్నాడు ఇక్కడ సంకల్పం నుంచి తీసేయి అందుకే సాధకులకి ఉత్తమ సాధకులకి గురువులు సంకల్పం తీసే అంటాడు మరి సంకల్పం చెప్పకుండా మరి సంకల్పం చెప్తే కర్మతో బంధం ఏర్పడుతుంది కర్మ మానిస్తావా సంకల్పం ఇది తెలుసుకోవాల్సింది అందుకు ఉత్తమ సాధనలోకి వెళ్ళేటప్పటికల్లా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంతే మళ్ళీ ప్రసాద సిత్యార్థం కూడా కనబడదు ప్రీత్యథం అంతే ఇక్కడ అక్కడే నామగోత్రాలు కూడా చెప్పించరు ఉత్తమ సాధన కొన్ని సంప్రదాయాల్లో శ్రీ విద్యాది సంప్రదాయాల్లో ఒక పద్ధతికి చేరిన తర్వాత గురువులు చెప్తారు ఈ విషయం అంతా కూడా అక్కడ మరి ఫలానా గోత్రం లేదు ఫలానా నామం లేదు అంటే నామరూపాభిమానం కూడా విడిచిపెట్టాలి అంటే ఆత్మకు రెండూ లేవుగా నువ్వు ఆత్మస్థితిని పొందాలనుకుంటున్నావు కదా తత్స్వరూపిన పరమేశ్వరునో పరమేశ్వరినో ఆరాధిస్తున్నావు కదా ఇక్కడ ఈశ్వరారాధన అది నువ్వు పరమేశ్వరి అనుకో పరమేశ్వరుడు అనుకో నీ పూర్వ సంస్కారం బట్టి పరమేశ్వరిని ఫలానా నామరూపాలతో పూజిస్తున్నావంతే నీకున్న క్షుద్రమైన నామరూపాలు ఎదుర్కోవడానికి పరమాత్మ తత్వాన్ని చెప్పే దివ్యనామరూపాలను ఆశ్రయించావు మరొకటి ఇక్కడ అందుకే ఏ భగవంతుని పేరునైనా దాన్ని అసలు అర్థంలోకి వెళ్ళిపోతే బ్రహ్మంలోకి పరమాత్మలోకి అన్వయిస్తుందండి మనం అంత ఆలోచించాం అందుకే మన సహస్రనామాలు ఎందుకు వచ్చాయంటే అదంతా ఆత్మతత్వంలోకి పర్యవసించాలి పైపోయిన అర్థం చెప్తే సరిపోదు ఇక్కడ మన వాసుదేవ పైన అర్థం చెప్తే వసుదేవుడు కొడుకు లోపల అర్థం చెప్తే సర్వజీవులు ఎందు వసించి ప్రకాశించేవాడు వసించి ప్రకాశించడం అనేది ఆత్మ యొక్క లక్షణం వాసుదేవుడు కొడుకు అది లీల అది వాసుదేవుడు కొడుక్కు కాకముందు వాసుదేవుడు కాడు కానీ ఈ విధంగా ఎప్పుడు వాసుదేవుడే ఏ విధంగా అందరిలో వసించి ప్రకాశించేవాడు కనుక సర్వదేవతల నామములు మీరు ఏ పేరుతో కొరుచుకున్నా దాని యొక్క అల్టిమేట్ అర్థం మాత్రం ఆత్మకి లేదా బ్రహ్మమునికే వస్తుంది అందుకే బ్రహ్మ మీ చెప్పడానికి ఇది అర్థం తెలిసిందా అలా పరిశీలించండి ఇక్కడ అందుకే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తతే అయితే సంకల్పం గురించి ఈ విషయాన్ని మనకు మహాభారతము మనుస్మృతి ఇవన్నీ చెప్తున్నాయండి సాధన కోసం బృహదారుణ్య ఉపనిషత్తులో ఒక మాట కనబడుతుంది స యథాకామో భవతి తత్క్రతుర్భవతి తుర్భవతి తత్కర్మ కురితే అన్నాడు అంటే వాడు కామము సంకల్పాన్ని అనుసరించి ఉంటుంది దాన్ననుసరించే కర్మలు కూడా ఉంటాయి కానీ కర్మలకి మూలం కామం కామానికి మూలం సంకల్పం కానీ కర్మబంధం విడిచిపెట్టాలంటే సంకల్పం విడిచిపెట్టం సంకల్పం విడిచిపెట్టిస్తే ఇది ఎలాంటిదంటే ఒక చెట్టుకు మూలం నరికి వదిలేసామని ఒక చెట్టు నరకపోయినా పర్వలేదు కొంతకాలం అలా పోతుంది కానీ సంకల్పం విడిచిపెట్టిస్తే కర్మలా క్రమంగా పోతుంది సుమా అని చక్కగా చెప్పాడు ఇక్కడ పద్ధతి నా విధంగా బోధించాడు అది బృహదారుణ్యకంలో చెప్పిన మాటని చెప్తూ ఇది వచనాత్ సర్వాన్ కామాన్ సర్వాన్ని కర్మాణ తాజయతే భగవాన్ అందుకే సర్వసంకల్ప సన్యాసి అనే మాటతో సర్వ కామములు కర్మలిక మూలమైన వాటన్నిటి కూడా తజించింపజేస్తున్నాడు కృష్ణుడు అన్నాడు చజింపజేస్తున్నాడు అంటే తజించమని చెప్తున్నాడు అని ఈ మాట మనకి మహాభారతంలో శాంతి పర్వంలో కామ జానామితే మూలం మన్మహథుడితో కాముడితో అంటున్నట్టే ఏ కాముడా నీ మూలం నాకు తెలిసిపోయింది శత్రువుని దెబ్బ కొట్టాలంటే మూల కొట్టాలి అక్కడ కొడితేనే ఇక్కడ విడిపోతాడు అంటే కామ జానామితే మూలం ఏ కాముడా నీ మూలం నాకు తెలిసిపోయింది సంకల్పాత్వం హి జాయసే నువ్వు సంకల్పం నుంచి పుడుతున్నావు అని తెలిసిపోయింది అందుకే నువ్వు పనిచేస్తున్నావు నత్వాం సంకల్పిచ్చాము నేను సంకల్పించుకోనన్నాడు అంటే ఈ కోరిక నెరవేరితే చాలు అనేది సంకల్పం అండి సంకల్పం నుంచే కోరిక పుట్టింది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కర్మ పుట్టింది అందుకే సంకల్పం తీసేస్తే నత్వాం సంకల్ప నేను ఇంక సంకల్పమే చేయగనుక దానివల్ల నువ్వు సమూలో వినసిష్యసి సమూలంగా నాశనమైపోతావు అన్నాడు ఇక్కడ ఎవరితో కాముడితో ఇక్కడ అది మూలనాశనం అంటే ఇది అర్థం అండి సంకల్పంతో తీసేస్తే కామపోయింది కామపోతే కర్మపోయింది అని సర్వసంకల్ప సన్యాసి కావాలి వాడు ఆరుఢుడు నాకు ఇంకా రాలేదే అంటే నీకు ఇంకా రాలేదని చెప్తున్నాడు ఆయన అది పొందాల్సినది ఆరుఢస్థితి దానికోసం నువ్వు కర్మని సాధనంగా చేసుకో అయితే ఇది ఎవడు చేస్తాడు నువ్వే చేసుకోవాలి నీ బాగు నీ చేతిలో ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ అదృష్టం ఎక్కడుందంటే అర్జునుడు కృష్ణుడిని సారధగా ఎంచుకోవడంలో ఉందండి దురదృష్టం ఎక్కడుందంటే కర్ణుడు శల్యుడిని ఎంచుకోవడంలో ఉంది అది వచ్చింది బాధ ఇక్కడ వాడు మాటిమాటికి నిరుత్సాహపరుస్తాడు ఈయన మాటిమాటికి ఉత్సాహపరుస్తాడు యుద్ధం చేయలేని చదివల పెడితే ఇక్కడ ఉత్సాహమూర్తండి మా స్వామి పరమోత్సాహం ప్రశంసించేదని అదే మాటది ఇక్కడ ఆ గుర్రాన్ని తోలుతూ వెళుతున్న పరమోత్సాహ మూర్తి ఉన్నాడే ఆయనకు నమస్కారం హయరింకా ముఖూరి దూసర పరిణాలకోపేతమై రైదాతశ్రమతో యబిందుయుతమై రాజుల్లు నెమ్మోముతో జయమున్ పార్థుని కిచ్చువెక్క అని నా శస్త్రాహితం చాలా నొచ్చయు పోరించు మహానుభావనది సంప్రాథింతున్న శ్రాంతమున్ పరమోత్సాహం ప్రశంసించదన్ అన్నాడు ఇక్కడ భీష్ముడు అనుత్సాహమూర్తి అందుకే అర్జునుడి చేద్దాం లే అది ఉత్సాహం నేను యుద్ధం చేస్తున్నావా ఏమో హోప్స్ లేవులే అంటున్నట్టయినా ఇంకా వాడు ఏం చేస్తాడు చెప్పండి ఇక్కడ తను ముందు పెట్టుకోవాల్సింది పరమాత్మని ఇది తెలుసుకో నువ్వు ఆశని కామాన్ని పెట్టుకుంటే అది శల్యంలా నిన్ను పొడుస్తూ ఉంటుంది భగవంతుడిని పెట్టుకుని యుద్ధం చేయి భగవంతుడిని ముందు పెట్టుకుని యుద్ధం చేయి ఎంత గొప్ప మాట భగవంతుడు ముందున్నాడు అందుకే ఆయన కూర్చుని చెప్తున్నాడండి ఎంత గొప్ప మాట లే ఎవడో నిన్నుద్ధరిస్తాడనుకోకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో కొన్ని మంత్రాల్లో అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సమత్వం యోగముచ్చతే సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్చతి ఇప్పుడు ఉద్ధరేదాత్మానాత్మానం తనను తానే ఉద్ధరించుకోవాలి ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలండి తనను తానే ఉద్ధరించుకోవాలి అరటి పండు పొలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారంటే పెట్టే నవలనమైనా చేయాలి తమరు అది కూడా చేయకుండా కేవలం పెట్టేస్తే లాభమే ఉంది కొంతమంది అలా నూరు వెళ్ళబెట్టించుతారు చప్పరించరు చప్పరించగా ఏం రుచి లేదండి అంటారు నువ్వు చప్పరించాలి బాబు ఆయన అరటి పండు వచ్చినట్టే చెప్పాడు ఏం లాభం నువ్వు చప్పరించలేదు వచ్చింది బాధ ఇక్కడ అదేనా చేయాలా కనీసం ఎందుకంటే శాస్త్రం కానీ ఆచార్యుడు కానీ కొంతవరకే మిగిలింది నీ పని శాస్త్రం జ్ఞాపకమే తెలియజేస్తుంది తప్ప ఎందుకంటే ఫలానా ఊరికి వెళ్ళాలని బయలుదేరో గమ్యం తెలియట్లేదు కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా బోర్డులు కనబడ్డాయి ఇటుపోతే ఆ ఊరు అటుపోతే ఈ ఊరు యారో మార్క్స్ అప్పుడు నీకు ఎంత రిలీఫ్ వచ్చింది చక్కగా మార్గంలోకి వెళ్ళిపోయావు కనుక ఊరు పేరు కనబడింది కానీ బోర్డు ఊరు కాదు ఇది తెలుసుకో ఇక్కడ కనుక శాస్త్రం జ్ఞాపకమే ఎలా వెళ్లాలో చెప్తుంది ఎటు వెళ్లాలో చెప్తుంది ఎటు వెళ్లాలో చెప్తుంది శాస్త్రం ఎలా వెళ్లాలో చెప్తాడు గురువు కనుక అవి సహకారులే సాధన నువ్వు చేసుకోవాలి ఫలం నీదే తెలుసుకో అంతేగాని నీకేం పర్వాలేదు ఆరు రోజులు పాపాలు చేసినా పర్వాలేదు కానీ ఏడుగు రోజు వచ్చి ఇక్కడ ఏడ్చేయి నీవన్నీ మాఫీ అయిపోతాయని మాత్రం చెప్పడు నీకు నువ్వేది బాగు చేసుకోవాలి మా సిద్ధాంతాలు మాఫీ లేదు నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి ఉద్ధరేది ఆత్మనాత్మానం ఎంత ప్రోత్సాహం అంటే స్వయం శక్తిని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ పరాధీనత లేదు అంతేగాని కాబట్టి మీ తల మీద ఏదో వస్తుందంటే నువ్వే తీసిపారెద్దు అన్నట్టు వాడు అంత బద్దకిష్టండి ఇక్కడ ఏం చేస్తాం అంత బద్ధకం పనికి మనకి మనం సాధన చేయాలి ఉద్ధరయ్య ఆత్మానాత్మానం ఆత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన భగవానుడు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని చెప్పడమే కాకుండా నాత్మానమవసాదేత్ నిన్ను నువ్వు అధోగతి పాలు చేసుకోకు అంటున్నాడు మళ్ళీ నాడు జన్మరాదు ఈ జన్మ వచ్చాక దీన్ని పొందడానికి కావలసిన పరికరాలన్నీ నువ్వు పూర్వపుణ్యం చేత నా అనుగ్రహంగా పొందవు నా అనుగ్రహంగా వచ్చిన తర్వాత ఈ పరికరాలను వాడుకోకపోతే అలాగ్యా ఇక్కడ వాడుకో లేకపోతే అధోగతి పాలైపోతావు అందుకే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వు అధోగతి పాలు చేసుకోకూడదు రెండో వాక్యం కూడా చెప్పాలి ఇక్కడ నిన్ను ఉద్ధరించుకోవాలని చెప్పడం ఎంత అవసరమో అధోగతి పాలు చేసుకోకొని చెప్పడం అంతే అవసరం ఏమంటే మొదటి చెప్తే సరిపోతుంది కదా అంటే నన్ను ఉద్ధరించుకునే ప్రయత్నమే చేయని ఏమైంది నా ఆసనం అయిపోతే జాగ్రత్త రెండోది చెప్పాలి ఇక్కడ చెప్తే బాగుపడతాం అందుకే ఆత్మైవయ్యాత్మనో బంధువు నిజానికి గట్టిగా చెప్పాలంటే నా వాళ్ళు అంటాం కానీ నేనని కూడా ఎవరిని అనవు అవునా లేదా నా వాళ్ళంటావు నేనని అనవు ఇది తెలుసుకో ఇక్కడ నేననేది నిన్నే నేననేది నిన్నే అన్నప్పుడు నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలవు ఎవ్వరూ కాదు నిజమైన బంధువు ఎవరో తెలుసా నీకు నువ్వే బంధువు ఆత్మ ఇవహ్యాత్మనో బంధువు ఇక్కడ ఆత్మయే ఆత్మకి బంధువు అంటే నీకు నువ్వే బంధువు అంటే నీ నువ్వే చూసుకోవాలి నీ బాగు నీ ఓగు ఒకటే ఎందుకంటే ఎవరెంతవరకు తెలుసుకో వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని పట్టుకు పీకులు ఆడతావే కొందరు పాడెక్కించి పంపించేవరకే కొందరు అక్కడ తగలెట్టేవరకే తర్వాత నువ్వు నువ్వే ఇది తెలుసుకో ఇక్కడ ఎవడు నీకు కాదు నువ్వు ఒంటరివి ఇది తెలుసుకో ఇక్కడ అది మర్చిపోయి ఎప్పుడు వీటి చింతనతో ఉంటూ ఏడుస్తూ ఉంటూ నీ ఆత్మను తెలుసుకోలేకుండానే శరీరం చాలిస్తావు ఈ సంఘం వల్ల వచ్చిన పాపపుణ్యాలు మూట కట్టుకు వెళ్ళి మళ్ళీ జన్మిస్తూ అఘోరిస్తుంటావు కనుక నీకు నువ్వే అని చెప్పడంలో గొప్ప విషయం ఉన్నది ఆ విషయం అర్థమవ్వాలండి అర్థమయ్యాలి అంటే ప్రతివాడికి మొసలు పడుతుందా ఒక పట్టింది మొసలు పట్టిన ప్రతి అర్థమవుతుందా ఆయనకు అర్థమైంది కానీ మొసలు ఎందరికో పడతాయి కానీ అందరూ గజేంద్రులు కాదు అర్థమైంది ఎందుకంటే దింపినవి ఏనుగులన్నీ ఒడ్డుకెళ్ళిపోయాయి అప్పుడే ఇదే జీవితం అంతవరకు ఆడుకుని ఆడుకుని పదా వెళ్దాం అన్నింటికి దింపే అవన్నీ కూడా సరస్సులోకి ఆయనతో పాటు ఆడుకున్నాయి చూసారా ఎంతసేపు ఆడే మామూలుగా నీళ్లు తాగొచ్చుంటే మొసలు పట్టేది కాదు అవి చాలాసేపు ఆడాయి పెద్ద ఎనుగారితో పాటు చాలాసేపు జలకాలా అట్లాడంతో అక్కడ నిద్రపోతున్న మొసలకు మెలకు వచ్చింది ఫుడ్ దగ్గరకు వచ్చింది కదా అని పట్టుకుంది పట్టుకోక పట్టుకో ఈన పాదమే పట్టుకోవాలా అదే యోగం అంటాయి అవి పాపం ఇంతవరకు ఆడుకున్నాయి ఎప్పుడైతే మొసలు పట్టిందో కొంతసేపు జాలిగా చూసి మావాడు కదా అని దాని తర్వాత రాజేనా కావచ్చు మా వాడైనా కావచ్చు ఆ మూడు మారి మా పాదం పట్టుకుంటేనో కనుక ఎందుకైనా మంచిది నొడ్డికి ఇదే ప్రపంచం గుర్తుపెట్టుకోండి జలకాలాడ్డానికి విలాసాలాడ్డానికి వేల మంది వస్తారు కానీ ఏడవడానికి నీకు నువ్వే నీతో ఎవడు ఉండడు ఇది తెలుసుకోదు తెలుసుకో ఇక్కడ అది గమనించుకోవాల్సినది అందుకే నీకు నువ్వు ఏమీ చేతకా పడుంటే ఎలా ఉన్నా అని అడుగురు ఇంకా ఉన్నాడా అని అడుగుతారు తెలుసుకోండి ఇదే ప్రపంచ రీతి నీతి ఎన్నున్నా ఇది సత్యం ఒప్పుకోవడానికి మనస్సు అంగీకరించగా మభ్యపెట్టుకుంటాం వీరు నా వారు వీరిపై వారిని ఎందుకు బతుకుతామో తెలియదు ఎక్కడికి పోతామో తెలియదు అందుకే భగవాను చెప్తున్నా నీకు నువ్వే బాగు చేసుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే మమ అనేది అహం కాదు ఎప్పుడు అందుకో నీ వాళ్ళెవరూ లేరు నీకు నువ్వే వాళ్ళు ఎవరు ఉద్ధరిస్తారనుకోకు ఆత్మై ఆత్మనో బంధు ఆత్మయ్యవరిపురాత్మన నీకు నువ్వే బంధువ్వి నీకు నువ్వే శత్రువ్వి నీకు నువ్వు బంధువు ఎప్పుడవుతావు అసలు బంధువుని ఎవరిన అనాలి నీ కశ్చిత్ బంధువు ఎవడు బంధువు కాడయ్యా పైగా నువ్వు బంధువులని జనాల్ని పేర్చుకుంటే బంధువు అపి తావత్ మోక్ష ప్రతికూలకయేవా నువ్వు బంధువుని ఎవరిని చేర్చుకుంటున్నావో వాళ్ళు నీ మోక్షానికి ప్రతికూలురే ఇది గుర్తుపెట్టుకో వాళ్ళు సహకరించే వాళ్ళు కారు దీని బట్టి బంధువుని ఎవరిని మోక్షానికి ఎవరు అనుకూలు వాళ్ళని కనుక నిన్ను నువ్వు మోక్షానికి అనుకూలంగా మార్చుకో అంటే నీ మనస్సుని మోక్షానికి అనుకూలమైన దానిగా మలచుకో అప్పుడు నీకు నువ్వు బంధువు అవుతావు మోక్షానికి ప్రతికూలమైన దాని గానీ మనస్సును మార్చుకుంటే నీకు నువ్వు శత్రువు అయిపోతావు ఇక్కడ నువ్వు అనే బోధబుద్ధికే మనస్సుకే తెలుసుకోవాల్సింది కానీ ప్రతికూలతయే శత్రువు అనుకూలతయే మిత్రు అనుకూలమంటే భగవత్ ప్రాప్తికి తగ్గట్టుగా ఉండడం అనుకూలత భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన వర్తనము శత్రువు కనుక నీకు నువ్వే శత్రువు ఎప్పుడవుతున్నావు నేను ఎప్పుడు ఆధ్యాత్మికతకు భగవంతుడికి విముఖంగా ఉంటానో అప్పుడు నాకు నేను శత్రువుని భగవంతునికి సుముఖంగా అనుకూలంగా సాధన చేస్తే నాకు నేను మిత్రుణ్ణి నువ్వు మిత్రుడి అయితే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు శత్రువు నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు కానుక స్నేహాది బంధనాయతనత్వా స్నేహాది బంధములు బంధుత్వాలు కావు అవి జుడ్డులా అంటూ ఇంకా దిప్పుతాయి నిన్ను అందుకే బంధురాత్మాత్మనస్త ఏ వై ఏ నా ఆత్మయీవాత్మనా జిత అనాత్మనస్థ శత్రుత్వే వర్తేతాత్మయీవ శత్రువత్ నాయన ఏ ఆత్మ ద్వారా నువ్వు ఆత్మను జయిస్తావో రెండు ఆత్మలు వచ్చి కానీ కన్ఫ్యూజన్ అందుకే నేను నీ కన్ఫ్యూజన్ రాకుండా నేను ఒక పాఠం చెప్పేశాను అంటే ఇక్కడ కార్యకారణ సంఘాత ఆత్మ అని భగవత్పాల్ వారు చెప్పారు అంటే జీవుడుని అనుకుంటున్న నువ్వు ఇక్కడ బోధ ఎవరికి పెద్ద ప్రశ్న అండి నీ స్వరూపం కాదు ఆత్మ పరమాత్మ అతనికి ఆకారాలు వికారాలు మరి బోధ ఎవరికి చెప్పండి మరి అది కూడా అనాత్మ సంఘాల్లో ఒకటేగా మరి ఎవరికి చెప్తావు అంటే బుద్ధి ఒకటి ఉందే అది నిజానికి సూక్ష్మ శరీరంలో ఒకటి స్థూల శరీరం వదిలేండి ఆ బుద్ధి పనిచేస్తున్న దేహాదులతో కలుస్తుంది ఇప్పుడు బుద్ధిని ఏం చేస్తున్నా అంటే బుద్ధి దేని వల్ల పనిచేస్తుందో తెలుసుకోనాల బుద్ధి దేహం వల్ల పనిచేయట్లేదు దేహాలకు కూడా ఎవరి చైతన్యం ఇస్తున్నాడో వాడి వల్ల పనిచేస్తుంది కానీ ఎవరి వల్ల నువ్వు పనిచేస్తున్నావో వాడివైపు తిరుగు అని చెప్పడమే బుద్ధికి చేసే ఆధ్యాత్మిక బోధ బుద్ధికే బోధ బోధపరుచుకుంటేనే బుద్ధి బుద్ధి అనే శబ్దమే బోధపరుచుకున్నది అని అర్థం చెప్పిన విషయం అర్థం చేసుకునేది బుద్ధి ఆ బుద్ధికి ఏం చెప్తున్నాడు నీకు ఈ శక్తి ఎవడిచ్చాడో వాడు వేపు తిరుగు అందుకు బుద్ధికే బోధ అండి కానీ ఇక్కడ ఆత్మ అనే శబ్దాన్ని బుద్ధికి చెప్తున్నాడు బుద్ధి తనంత తాను పనిచేయదు కదా అంటే బుద్ధికి పనిచేయడానికి కారణం ఈశ్వర చైతన్యం కానీ బుద్ధి ఎందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు జీవ శబ్దానికి ఇది అర్థం ఇక్కడ ఇది ఇంకా తెలియాలంటే గోడ మీద వెలుగుపడుతోంది అద్దం నుంచి అద్దం మీద వెలుగుపడుతోంది ఎవరి నుంచి సూర్యుడి నుంచి ఇప్పుడు మూడు వచ్చాయి మీకు ఇప్పుడు సూర్యుని వెలుగు అద్దం వెలుగు గోడ మీద వెలుగు మీకు ఒక్కటే ఆలోచించండి గోడ మీద వెలుగు స్వయం ప్రకాశం కాదు తనంత తాను వెలగడం లేదు దేనివల్ల వెలుగుతోంది అద్దంలోంచి అద్దంలోంచి వచ్చిన సూర్యుడి వల్ల వెలుగుతోంది ఇక్కడ కనుక మొట్ట కానీ అద్దానికి గోడకి తేడా ఏమిటంటే గోడ తిరిగి రిఫ్లెక్ట్ చేయలేదు అద్దం తిరిగి రిఫ్లెక్ట్ చేయగలదు బుద్ధి అద్దం లాంటిది ఈశ్వర చైతన్య పొందగలదు శరీరం మీద రిఫ్లెక్ట్ చేయగలదు ఇక్కడ కనుక అద్దంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి నాయన నువ్వు అద్దానికే పరిమితుండని గోడ మీద పడుతున్నావు కనుక గోడ మీద వెలుగునని భ్రమించకు అద్దంలో ఉన్న సూర్యుడికి చెప్తూ నీ అసలస్వరూపము ఆకాశంలోని సూర్యుడు దేనికి అంటట్లేదు మరి అద్దంలో ఉన్నాను అద్దంలో ఉన్నానంటే నీకు అది అలవాటైపోయి ఫ్రేమ్లో ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీకు ఫ్రేమ్ లేదు అద్దానికి ఫ్రేమ్ ఉంది అని అద్దంలో ఉన్న సూర్యుడికి చెప్పడమే జీవాత్మకి బోధించుటా ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది స్పష్టంగా తెలిస్తే ఇద్దరు సూర్యుడు ఉన్నారా లేరా ఎంత మాట లేకపోతే అద్దంలో ఉన్న సూర్యుడి వల్ల పని కనబడుతుంది నీకు ఇక్కడ గోడ మీద వెలుగు ఇవన్నీ అద్దంలో సూర్యుడి వల్ల వచ్చాయి కానీ వ్యవహారంలో రెండున్నట్టు కనబడ్డా ఆ చిత్తం అనేది చేస్తే మిగులుతుందయ్యా అందుకే చిత్తం చిత్త అయిపోవాలన్నాడు ఒక చిత్తం చిత్తపోవాలంటే చిత్ అయిపోవాలని అర్థం చిత్తైపోవాలంటే అర్థం మనసు సమనస్ అవ్వడం అంటే అర్థం అండి ఇక్కడ ఇది అర్థం చేసుకుంటే అంతఃకరణలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు దాంతో పట్టుకున్నంతకాలం అది దేహాదులతో తిరుగుతుంది ఈ శరీరం పోగానే మళ్ళీ అదే జన్మంలోకి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ బుద్ధితో సహా ఆ చైతన్యం తిరుగుతుంది కానీ బుద్ధి బుద్ధి తెచ్చుకుని తనకు మూలమైన పరమాత్మ తిప్పాలి తనకు కూడా చైతన్యమే విలుస్తున్నాడు వాడు అది బుద్ధి జ్ఞాన ప్రచోదయ ఇది అర్థం తెలుసుకోవాల్సింది అంత లోతుగా వెళుతున్నాం మనం అలాంటిది అందుకు బంధురా ఇక్కడ ఆత్మశబ్దానికి గిన్న అర్థాలు బుద్ధికి బోధ చేస్తున్నాడు అంటే జీవుడికే తెలియజేస్తున్నాడు అనమాట బుద్ధితో కలిస్తేనే జీవుడు కదా అందు జీవుడు ఆత్మనా అంటే బుద్ధితో ఆత్మాజిత అంటే మనస్సుని ఇంద్రియాలని జయించిన వాడి అలా జయించిన జీవాత్మకు తానే మిత్రుడు అంటే ఎవరు ఇంద్రియాదుల్ని జయిస్తాడో వాడికి వాడి మిత్రుడు ఎవడు ఇంద్రియాదుల్ని జయించాడో వాడికి వాడే శత్రువు ఆత్మకి ఆత్మే శత్రువు అనే మాట చక్కగా చెప్తున్నాడు ఈశ్వరానుకూలమైనటువంటి మనస్సే నిన్ను ఎప్పుడైనా తరింపు చేయగలదు ఈశ్వర ప్రతికూలమైతే నీ మనస్సే నీకు శత్రువు అలాగే ఇంద్రియాలను నీకు నువ్వే మిత్రం ఇంద్రియాలని జయించలేకపోతే నీకు నువ్వే శత్రువు ఈ మాటే ప్రహ్లాదుడు ఎండిక శివుడితో చెప్పాడు లోకాలన్నీ గెలిచావు లోకపాలకుని గెలిచావు నిన్ను నువ్వు జయించలేకపోయావు ఎందుకంటే భీకర శత్రులార్వుల ప్రభిన్నుల నీ లోపల ఆరుగురు శత్రువులు ఉన్నారు వాళ్ళని కానీ ఓడిస్తే ప్రపంచంలో నీకు మరొక శత్రువని వాడేలేడు అని చెప్పాడు ఆ కథ ఇక్కడ అర్థం చేసుకోవాలండి కానీ ఎవడెవడికి మిత్రుడు ఎవరికి ఒకటి శత్రువో తెలిసింది కదా ఇది తెలిసాక మిత్రుడు ఎందు రాగము శత్రుడు ఎందు ద్వేషం ఉంటుందో అసలు మిత్ర అసల శత్రువుని నీలో ఉన్నారు అందుకే భగవత్పాల్ వారంటారు శత్రుతాది భావన కూడా నువ్వేర్పరచుకునేవి పోవని చెప్పాడు ఇక్కడ అసలు శత్రువు నీ మనస్సే అందుకే గెలవలేని చిత్తమే శత్రువు జయించగలిగిన చిత్రం ఇంద్రియాలని జయించగలిగిన చిత్తమే మిత్రము కనుక మిత్రశత్రువులు ఎక్కడున్నారో ఎంత గొప్పగా చెప్పాడు జితాత్మనహ ఇది బోధించి చెప్పాడు ఎవడైతే ఈ విధంగా మనస్సుని బుద్ధిని ఇంద్రియాలని జయిస్తాడో వాడు జితాత్ముడు అటువంటి ప్రశాంతుడు వాడికి మాత్రమే పరమాత్మ సమాహిత వాడికి పరమాత్మ సంపూర్ణముగా లభించిన వాడు అవుతున్నాడు అంటే వాడు పరమాత్మ ఎందుకు చక్కగా స్థితిలో అవుతున్నాడు ఎందుకంటే ఏదో ఆలోచిస్తుంటే ఒక మాట వినలేమే విషయాలు ఆలోచిస్తుంటే విష్ణువునందు మనస్థెల అందుకే ఇంద్రియాలని జయించగలిగినటువంటి వాడు ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు మాత్రమే పరమాత్మ సమాహితవా వాడి మాత్రమే పరమాత్మ సమాహితురవుతున్నాడు ఆ స్థితికై ద్వంద్వలియందు సహిష్ణుతో మొదటి సాధనలు ముందు చెప్పాను ఆయన శీతోష్ణ సుఖదు తా జ్ఞాన విజ్ఞాత తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యతే యోగీ సమలోష్టాస్మ కాంచన ఇదంతా యోగారూఢుడు ఎలా ఉంటున్నాడు చెప్తున్నాడు ఇంకా జానయోగం ప్రారంభించలేదు జానయోగము ద్వారా సిద్ధుడైన యోగారూఢుడు ఎలా ఉంటాడంటే ముందు చిత్తాన్ని నిగ్రహించకపోతే శత్రువు అయిపోతుంది నాశనం అయిపోతావు గనక నిగ్రహించుకో సాధనకే చెప్పాడు ఇక్కడ క్రమంగా ప్రశాంత చిత్తం తెచ్చుకో పరమాత్మని నిలుస్తావు అలా నిలిచిన జ్ఞాన విజ్ఞానాలతో తృప్తుడవుతాడు జ్ఞాన విజ్ఞానం అంటే ఏమిటి మనం అనేక మార్లు చెప్పాం ఆత్మ గురించి బాగా అర్థం చేసుకుంటే జ్ఞానం అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానం ముందు అర్థం దగ్గరే బిక్కుపడుతూ ఉంటే అనుభవం ఎక్కడికి వస్తుందండి ఇక్కడే బిక్కు పడిపోతుంది ఇక్కడే ఇంకా అక్కడికి ఎలా అందుకే అంబిక్విటీ లేకుండా అసందిగ్ధత లేకుండా స్పష్టంగా శాస్త్రం చెప్పిన పరమాత్మ జ్ఞానాన్ని గ్రహిస్తే జ్ఞానం దాని అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానం ఇతడు జ్ఞానముతో సాధన చేసి విజ్ఞానాన్ని తెచ్చుకున్నాడు దానితో తృప్తుడవుతున్నాడు ఎవడు యోగారూఢస్థితికి చేరిన వాడు అనుభవం పొందేడు గనక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ వాడు కూటస్థుడు కూటస్థుడు అంటే అక్రం అప్రకంప్యహ అన్నమాట చెప్పారు భగవత్పాద వారు అంటే వాడింకా అన్షేకబుల్ అంటే ఏది ఆత్మ డౌట్ అనేది వాడు అన్షేకబుల్ ఎందుకంటే దాని స్థిరపడిపోయేవాడు ఇక్కడ సూర్యుడు స్పష్టంగా కనబడుతూ ఉంటే నాకు ఇది కనబడలేదు అనగలవా ఆ జ్ఞానం అన్షేకబుల్ దాని కూటస్థహ అంటారు కూటస్థ అంటే అప్రకంప్యహ అర్థం చెప్పారు కథలని వాడు దీనికి అర్థం ఏంటంటే సాధారణంగా గిన్నెలు మాట్లాడడం చూస్తూ ఉంటారు కదా మీరు ఇవైతే కాస్త ఆత్మ ఇవి అర్థం అవుతాయి గిన్నెలు మాట్లాడడం మనకి ఆ గిన్నెలు ఒక రాటలు అనేది పెడతారు ఒక ఇనపతో చేసినటువంటి ఒక దూలం లాంటిది పెట్టి ఏ గిన్నె వచ్చినా దాన్ని ఇలా దాని మీద కొడుతూ ఉంటారు ఆ గిన్నెకున్న వికారం మానిస్తారు ఒక గిన్నె మరో గిన్నె అలా వస్తూ ఉంటే దాన్ని చేస్తుంటారు ఇవన్నీ చేస్తూ ఉన్న మీద ఒక చిన్న దూలం మీద రాట మీదో అన్ని చేస్తున్నా అలాగే ఉంటుంది ఇక్కడ అలాగే ఎన్ని మార్పులు వచ్చి వెళుతూ ఉన్నా అలా నిశ్చలంగా ఉండగలిగిన చిత్తం ఆత్మతత్వాన్ని కూటస్థ అంటారు ఇక్కడ అది కూటస్థ అనే మాటకి అర్థం అది ఎప్పుడు కదలదు దానికి ఏం వికారం లేదు ఈ పైన కొట్టడం మేకులని వాటికి తనకలేదు అది ఆత్మ యొక్క స్వరూపం అది కూటస్థ అనే మాటకి ఇది అర్థం అనేకసారి వేదాంతంలో కూటస్థమలం ధ్రువం ఇలాంటి శబ్దములు వస్తుంటాయి అంటే నిర్వికారస్థితి అప్రకంప్య స్థితి విజితేంద్రియ యుక్త ఇత్యుచ్చతే యోగి వీడు ఆరుఢుడి లక్షణాలు ఎంతవరకు చెప్పాడు అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏదో ధ్యానయోగములందు ఆరుహుడు అయిన యొక్క లక్షణం ఇది ధ్యానయోగం దేనిలో భాగం శ్రద్ధగా వింటే ఎందుకు చెప్తున్నాడో తెలియాలి ఇది చక్కగా ఉంచుకున్న లెసన్ అండి ఇది ఇక్కడ అంటే కర్మయోగం వేరు సన్యాసం వేరు అన్నందుకు నాయన కాదు కర్మయోగంలో భాగమైన ధ్యాన యోగంలో నువ్వు స్థిరపడితే యోగారుహుడుతావు కానీ యోగారూహుడి స్థితి శిఖరం దానికోసం చేసే ప్రయత్నమంతా కూడాను ఎక్కడం ఇది తెలుసుకో అది చెప్పాడు ఇక్కడ శిఖరం చేరిన అంటే సిద్ధి యోగి ఎలా ఉంటాడో ఇంతవరకు చెప్పబడుతున్నది యుక్తయుచ్చుచతీ యోగి సమలోష్టాస్మ కాంచన వాడి స్థితి సమలోష్ట అస్మకాంచన అంటే మట్టియందు రాయి ఎందు బంగారం ఎందు సమదృష్టి ఉంటాడు విషమ దృష్టి లేదు మళ్ళీ సమ వచ్చింది చూడండి నిన్న కూడా సమ వచ్చింది సమదర్శన పండిత సమదర్శన అంటే మట్టి అయినా బంగారమైనా ఒకటే వాడికి అంటే విషయదృష్టి లేదు సమదృష్టి ఉన్నది అంటే బ్రహ్మమునే చూస్తున్నాడు గనక ఒకదాన్ని ప్రత్యేకంగా చూడటం అనేది లేదు ఎవడు యోగారూఢ స్థితికి వెళ్ళినవాడు వాడు ఎలా ఉంటాడో చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందండి స్థితప్రజ్ఞుల లక్షణం చెప్పినప్పుడు అలాగే కర్మయోగములో స్థితి పొందిన వాడు యొక్క స్థితిది సుహృన్మిత్రుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సమత్వం యోగముచ్చితే అనే దాని యొక్క వ్యాఖ్యాన విధంత సమలోష్టాత్మకాంచన పండిత సమదర్శన సమబుద్ధిర్విశిష్యతే ఇతర సమత్వం దేని వల్ల వచ్చింది నిన్న శ్రద్ధగా విన్నవాళ్ళు ఎవరైనా ఒక్కరు చెప్పండి అందరిలో సమముగా ఉన్నది బ్రహ్మము ఉపాధులు విషమము బ్రహ్మము సమము ఇది తెలుసుకోవాల్సింది ఉపాధులు విషమము బ్రహ్మము సమము ఇతరు దుష్టి దేని బ్రహ్మం అంతటా సమంగా వ్యాపించున్నాడు గనక ఇది రూపాదుల్లోనే తేడాలు ఉన్నాయి బ్రహ్మములో తేడా లేదు గనక బ్రహ్మదృష్టితో చూస్తున్నాడు గనక సమలోష్టాత్మ కాంచన ఆ సమ ఎక్కడ చెప్పాడో మర్చిపోతే మొత్తం లింక్ దిగిపోతుందండి అందుకే ఏ రోజుకారోజు కొత్త నిద్రాది అవస్థలకు వెళుతున్నామంటే తమోగుణం ఎంత ఆవరిస్తుందో చూడని తెలుసుకొనివ్వకుండా ఎంత ఎలర్ట్గా ఉండాలి ఎంత అటెన్షన్గా ఉండాలి అందుకే సమత్వం ఆ సమసిద్ధిని మాట అలా చూపిస్తున్నాడు స్వామి ఇక్కడ అందుకే సమలోష్టాస్మ కాంచన సమబుద్ధి అవునండి నాకు మట్టిని చూసినా బంగారం చూసినా ఒకేలా అనిపిస్తుంది అండి ఇది మట్టి బంగారం అని రెండు అనిపించేగా మళ్ళీ ఇంకోలా అనిపించడం ఏంటి అంటే బ్రహ్మదృష్టి ఉన్నప్పుడు ఇది గ్రాహ్యము అది అగ్రాహ్యము అని లేదు అటువంటి స్థితి ఇది తెలుసుకోవాలి ఇది తెలిసిన అన్ని చోట్ల ఒకేలా ప్రవర్తిస్తాడు కాదు అన్నింటినీ ఒకేలా దర్శిస్తాడు పండిత సమదర్శినహా సమవర్తినహ కాదు రెండిటికీ చాలా తేడా ఉందండి తెలుగు పోతే ప్రమాదాలు ఉంటాయి ఒక ఆయన గురుగారు చెప్పారు అన్నిట్లో ఒకడే బ్రహ్మ ఉన్నాడు అని ఎదురుగా ఏనుగు వస్తుందిట ఆ ఏనుగు వస్తుంటే వీడు ఎదుర్లిపోతున్నాడు పైన మావిటి వాడు పక్క కల్లి పక్క కళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ ఏనుగు బ్రహ్మము మామిటి వాడు బ్రహ్మము నేను బ్రహ్మము బ్రహ్మ అంతా బ్రహ్మమయ్య అని వెళ్తుంటే ఏనుగు తోడంతో ఒక్క విసురు విసిరింది వెంటనే వాడిద బతికాడు అదృష్టవ వెళ్ళి గురుగాను పట్టుకున్నాడు అంతటా బ్రహ్మమే అంతటే బ్రహ్మమే నేను అలాగే అనుకున్నాను ఆ ఏనుగే బ్రహ్మము ఈ బ్రహ్మమును తోసి అన్నాడు ఇక్కడ నాయన నువ్వు మావిటివాడు బ్రహ్మమే అన్నావు కదా అన్నాడు అవును మామిటివాడు ఏమన్నాడు పక్కకళ్ళు పక్కకెళ్ళాడంటే బ్రహ్మము చెప్పిందిగా పక్క కళ్ళమని నువ్వు ఎందుకు వెళ్ళలేదు అన్నట్టడ గురువుగారు కనుక బ్రహ్మ అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగాలి బ్రహ్మం అంటే సత్యద్రూపం వికారాలు ఉపాధులు ఇతర దృష్టి బ్రహ్మంతో తాదార్థ్యం చెంది దేనివల్ల యోగ ఆరుఢుడు గనక నువ్వు ఆరురోహస్థితికే రాలేదు ఇంకా ఆరుఢ స్థితి ఉన్నవాడిని అర్థం చేసుకో ఆరురోహస్థితి ఆరుఢత్వం కోసమే అందుకే నిష్కామకర్మయోగము ఆ స్థితిని పొందడానికి కనుక ధ్యానాన్ని సాధనగా చేసుకుని ఆ సిద్ధికి వెళ్ళాలయ్యా నువ్వు అని చెప్తూ అటువంటి స్థితికి వెళ్ళిన సమబుద్ధితో చూస్తాడు ఎవరిని ఎవరినో చూడండి ఇక్కడ సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుషుచ పాపేష్వపి సమబుద్ధిర్ విశిష్యతే ఎన్ని రిలేషన్స్ చెప్పాడు చూసారా ఇవి కానీ మీరు దగ్గర రాసుకొని హ్యూమన్ రిలేషన్స్ మీద కానీ ఎవడైనా ఒక పెద్ద ఎస్ఏ రాయి దలుచుకుంటే దీన్ని మించి మీరు పదో రిలేషన్ చూపించలేరు తొమ్మిది రిలేషన్స్ చెప్పాడు ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్లోనూ తొమ్మిది ఈ తొమ్మిది తెలుసుకుంటే తొమ్మిది అంటూ సమబుద్ధి ఉంటుంది ఇంకా రాగద్వేషాలు ఎక్కడ ఉన్నాయారండి కానీ సాధన దశలో సమబుద్ధి ప్రాక్టీస్ చేయాలి సిద్ధదశలో సమబుద్ధి తనంత తాను వస్తుంది కానీ సాధన దశలో తగిన మర్యాదతో గౌరవించడం దేనికి అంటుకోకపోవడం సిద్ధదశలో ఆ ప్రయత్నం ఏది అంతటి బ్రహ్మమే కనబడుతుంది కనుక రిలేషన్ స్టోరీని మొట్టమొదటిగా సుహృత్ సుహృత్ అంటే ఇందాక డెఫినెషన్ ఇచ్చేసాం ప్రత్యుపకారం కోరకుండా ఉండేవాడు మిత్రుడు మిత్రుడు అంటే మనమందు సద్భావం కలిగిన మనం వాడి సద్భావం కలిగితే మిత్రుడు ఇక తర్వాత అరి అంటే శత్రువు ఉదాసీన ఉదాసీన అంటే ఏ పక్షానికి చందనివాడు అని అర్థం అంటే శత్రువు కాడు మిత్రుడు కాడు వాడు ఉదాసీనుడు మధ్యస్థుడు మధ్యస్థుడు అంటే నువ్వు ఎవడి పట్ల శత్రుత్వం పోహించేవో వాడి పట్ల నీ పట్ల కూడా మేలు కోరేవాడు అంతే ఇక్కడ ఒకటి వైపు ఇద్దరి పట్ల మేలు కోరుతాడు ఉదాసీనుడా ఇద్దరి గురించి మేలు కోరుడు కీడు కోరుడు పక్కకి వెళ్తాడు అందుకు ఉదాసీన మధ్యస్థ నువ్వు ద్వేషించేవాడు లేదు నిన్ను ద్వేషించేవాడు బంధువులు బంధువులు అంటే ఇందాక చెప్పుకున్నావు సాధుషు అంటే సత్పురుషులు ఎవరిని సాధువు నలాలంటే శాస్త్రానువర్తిషు అని భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు శాస్త్ర ప్రకారం జీవించేవారు సాధువులు పాపేషు అలా జీవించని వారు పాపులు అంటే ప్రతిషిద్ధ కర్మకారిషు అన్నాడు ఇక్కడ నిషేధ కర్మలు చేసేవారు పాపులు చూసారు ఎందరయ్యారు లెక్క కడితే తొమ్మిది ఈ తొమ్మిది ఎందు కూడా సమబుద్ధి కలిగిన వాడు విశిష్యతే ఒకచోట విముచ్యతే మరో పాఠాంతరం కూడా ఉన్నది ఇక్కడ అంటే ఈ తొమ్మిది వంద సమగుద్దు ఉండాలి అంటే వీడి మిత్రుడని వాడు శత్రు అని భావం కూడా లేదు వీడి బంధువని వాడు బంధువు కాడనీ భావం లేదు వీడి మధ్యస్థుడని ఒకలా చూడటం వీడి ఉదాసీను లేదు దేనికి అంటకుండా దేనికి అంటకున్నాడు అంటే ఉదాసీనుడా కాడు మధ్యస్థుడా కాడు ఉదాసీనుడికి వీడి పక్కకి వెళ్ళకూడదు వాడి పక్కకి వెళ్ళకూడదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటుంటాడు వాడు ఉదాసీనుడు మధ్యస్థుడు అంటే వాడి మేలు వీడి మేలు కొడుతుంది వీడికి అదీ లేదు కనుక బ్రహ్మస్థుడు ఈ రిలేషన్స్లో దేనికి చెందడు వీరన్నిటి చోట్ల సమభావంతో ఉంటాడు ఒకరి పట్ల ఒకలా చూడ్డు ఇంకొకరి పట్ల ఇంకోలా చూడ్డు ఆ స్థితి పొందినవాడు చూస్తూ ఉంటే ఎంత గొప్ప వ్యక్తి అండి అతను ఆ స్థితి పొందాను ప్రతివాడు అనుకోవలగాలిగా అది ఆరుఢ స్థితి దానికోసం ఆరు రోగుడు కావాలి అందుకు చెప్తున్నాడు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి్య ఇప్పటివరకు చెప్పినది మొట్టమొదట సాధన యోగాన్ని కాస్త పరిచయం చేసి దాని ద్వారా ఆరూఢుడైన వాడు ఎలా ఉంటాడో ఇంతవరకు వర్ణించి అది పొందడానికై ధ్యానయోగ రూపమైన సాధన ఎలా చేయాలో చెప్పబోతున్నాడు ఇక్కడ ఈ సాధన నిష్కామ కర్మయోగి అవసరమే జ్ఞానయోగం కోసం సాధన చేస్తున్న వాడికి అవసరమే అందుకే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యథ చిత్తాత్మ నిరాశీరపరిగ్రహ యోగి ఎలా చెయ్యాలో ధ్యానం చెప్తున్నాడు ఇలాంటి ధ్యానం చేస్తే వాడు ఆరుడి స్థితికి వెళ్తాడు ఈ ధ్యానం ఎలా చేయాలో చూపిస్తున్నాడండి అంతేగాని కేవలం నిష్కామకర్మయోగం ఈశ్వరత్మ గుప్త చేస్తున్నాడు సరిపోదు ఈశ్వరుడు ఎందుకు ధ్యానం ఉండాలి ఈశ్వరు అంటే ఏమిటో డెఫినేషన్ చెప్పుకున్నావు దానికి ప్రయత్నం కూడా కొంచెం చెప్పి సిద్ధావస్థ గురించి చెప్పి మళ్ళీ ప్రయత్నం గురించి వరిస్తున్నాడు ఎలా చేయాలో యతచిత్తాత్మ అన్నప్పుడు శరీరేంద్రియ మనస్సును వశంలో ఉంచుకున్నవాడై నిరాశ ఆశారహితుడై అపరిగ్రహ భోగ సామగ్రిని సమకూర్చుకోకుండా ఉన్నవాడైన యోగి ఎలా సాధన చేయాలంటే ఏకాకి ఒంటరిగా ఇది చాలా అవసరమండి ఏకాంతంలో తపస్సు చేయాలి అందుకే ఏకస్తపోరధ్యాయి అని ఒక మాట తపస్సు చేసేటప్పుడు ఒక్కడివే అధ్యయనం చేసేటప్పుడు ఇద్దరిట ఒక విద్యార్థికి మరొక విద్యార్థితోడు తపస్సు ఒక్కడే అందుకే తపస్సు ఎవడిది వాడిదే తెలుసుకోండి ఇక్కడ అందుకే ఎప్పుడు తపస్సు చేసినా నీ ఆసనం ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు ఏకాకి ముందు మనస్సు అనేకంతో కలిసి ఉండవచ్చు నువ్వు అనేకంతా కలవకు ముందు అది ప్రాక్టీస్ చేయి కాబట్టి నా మనస్సు స్థిరపడట్లేదండి అన్నాడు ఒక ఆయన నువ్వు స్థిరంగా కూర్చోవు మనస్సంగతి తర్వాత చూద్దాం ఎందుకంటే కొండ కదులుతున్నంత సేపు నీళ్లు కదులుతాయి ముందు కొండను కదలకుండా కూర్చోపెట్టు కొంతసేపటికి నీళ్ళకి స్టెబిలిటీ వస్తుంది అవునా లేదా కొండను కూర్చోబెట్టుగానే నీళ్ళు కూర్చుండిపో దానికి టైం తీసుకుంటుంది ముందు కొండను కూర్చోబెట్టని నేర్చుకో కొండ దేహాన్ని కూర్చోబెట్టని నేర్చుకో కొంతకాలానికి నీరు లాంటి స్థిరపడ్డం నేర్చుకుంటుంది అలలు కదలికాగిన నీటిలో తేటధనం కనబడుతుంది కదలికాగిన మనస్సులో పరమాత్మ కనబడతాడు ఇది కావాలి అందుకే కూర్చోబెట్టే ప్రక్రియ నుంచి చూపిస్తున్నాడు అది ఎలాగంటే ఆత్మానం రహస్య రహస్యంగా కూర్చో అన్నాడు రహస్యంగా అంటే ఇంకొకరికి నీ సాధన గురించి తెలియనవసరము లేదు అంతేగాని జానయోగంలో ఫలానా నాయకుడు అది పెద్ద ఫోటో కానీ వాడు చేయని మర్డర్లు లేవు ఫోటో మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంటుంది ధ్యాన యోగంలో ఏం లాభం అండి ఇక్కడ మరడి సాధన వాడది రహసిస్థిత రహస్యముగా అన్నాడు ఇక్కడ నీ సాధన నీదే అంతే నేను ఒక ఆయన వచ్చి చేస్తానంటే నా డైలీ రుటీన్ అందరికీ అదే చెప్తుంటాడు తల్వార్జాములు వేస్తాను కూర్చుంటానండి ఫలానా మాత్రం లక్ష చేస్తాను ఈయనంతరం వేయి చేస్తాను అంటే ఎంత తొందరపాడు చూడంటే రహసిస్థిత ఏకాకి ఒంటరితనం ఒంటరిగా ఉండాలి యత చిత్తాత్మా చిత్తాన్ని నియమించాలి నిరాశి అపరిగ్రహ అంటే యథచిత్తాత్ముడివై నిరాశ నిరాశ అంటే నిరాశ అంటే చాలామంది డిప్రెషన్ అనుకుంటారు ఆశ లేని వాడై అనవసరపు విషయంలో పోగు చేయని వాడై సాధనలోకి దిగాలని ఒక అర్థం ఇలా సాధన చేసిన వాడు క్రమంగా ఈ సాధన కూడా చేయాలి ఇంద్రియాలు నిగ్రహిస్తూ ఆ సాధనను విడిచిపెట్టాలి ఎలా కూర్చోవాలంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచి ప్రాంతంలో నువ్వు స్థిరంగా కూర్చోవాలి శుచి దేశం పరిశుభ్రమైన దేశం అంటే శాస్త్రరీత్యా కూడా శుద్ధి కావాలి అంతేగాని శుభ్రంగా తుడిచానండి దానిలో ఏదో నీరు కలిపి మందు కలిపి శుభ్రంగా క్లీన్ చేసానండి అది బయట శుచి కాదు అది శుభ్రత శుచి అంటే మంత్రంతో సదాచారముతో శుద్ధ అయిన అంటు ముట్టు సొంటు ఇత్యాది లేని చోట్లు అది అందుకే అవన్నీ కలిపేసుకున్న ఇళ్లల్లో సాధన చెయ్యరాదు శుచౌ దేశే సదాచారము కలిగించేత పవిత్రతమైన ప్రాంతంలో కూర్చొని స్థిరమాసనమాత్మన ఎంత గట్టిగా చెప్తాడు అంటే తన ఆసనాన్ని స్థిరపరుచుకోవాలి ఆత్మనహ ఆసనమపి మనస్సు యొక్క ఆసనాన్ని కూడా స్థిరపరుచుకోవాలి దాన్ని స్థిమితంగా కూర్చోబెట్టవాలి ఈ ఆసనం స్థిరమైనది కూర్చోబెట్టుకోవాలి అచ్చం పతంజలి చెప్పింది స్థిర సుఖమాసనం ఏ ఆసనంలో కూర్చుంటే మంచిదండి నీకు సుఖంగా ఏది ఉంటే అదేనండి అందుకే ఈజీ చేయలు కూర్చుని కాళ్ళు చాచేనసారి కాదు ఇక్కడ శాస్త్రము చెప్పిన ఆసనాల్లో నువ్వు ఏది సుఖంగా వేయగలవు అది అందుకని డాక్టర్ ఫలానా ఆసనం నీకు పడదయ్యా వెన్నుకు మంచిది కాదన్నా బలవంతంగా చేయకూడదు వైద్యశాస్త్రం కానీ శరీర శాస్త్రం కానీ కూడదు అని చెప్పినది హఠం పట్టి చెయ్యకూడదు తెలుసుకోండి ఇక్కడ అది కూడదని చెప్పింది చేయకూడదు అంతే ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎవరి బాడీ కండిషన్ బట్టి అది అప్లై చేసుకోవాలి అందుకే స్థిరమాసనమాత్మనహ ఆసనం పెట్టుకోవాలి అది కూడా ఎలాంటిదంటే నా త్యుచ్చ్రితం నాతి నీచం అతి ఎత్తైన ఆసనం పనికిరాదు అతి కింద ఆసనం కూడా పనికిరాదు దాన్ని ఎలా వేసుకోవాలంటే చైలాజన కుశోత్తరం చైలము అజనము కుషము ఉత్తర క్రమంలో వేసుకోవాలి అన్నాడు అంటే ముందు దర్భాసనం దాని మీద జింక చర్మము దానిపైన వస్త్రము వస్త్రము అన్నప్పుడు మామూలు నూలు కాదు మిగిలిన యోగ శాస్త్రాల్లో ఇక్కడ చిత్రాసనమును ఊలు కంబలి మొదలైనవి వేసుకోవాలి అయితే కొన్ని శాస్త్రాలు ఏం చెప్తుంటే జింక చర్మం దర్భాసనం వేసుకోవడానికి ప్రత్యేక సంస్కారములు కొన్ని ఉండాలి అని చెప్తాయి ఏదేమైనప్పటికీ కూడా ఇందులో ఉన్న క్రమంలో మృదువైన ఆసనం ఉండాలి పైగా ఇబ్బంది పెట్టని విధంగా ఆసనం పెట్టుకుని తైకా తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ మనస్సును ఏకాగ్రం చేయు మొదట సాధ్యం కాదు కానీ క్రమంగా యత చిత్త ఇంద్రియక్రియ చిత్త ఇంద్రియ క్రియలని నియమించు ఉపవిశ్వాసనే ఆసనం మీద కూర్చుని చేయవలసిన పని పరుగొడుతున్న మనస్సును బుజ్జగించి తేవడం ఆలోచనలతో వెళుతున్న మనస్సును మళ్ళీ క్రమంగా తీసుకురావడం యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ఆసనం ఎలా కూర్చోవాలి అని చెప్పాడు ఆ కూర్చోసిన భంగిము చెప్తున్నాడు సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరవన్ సమం కాయ శిరోగ్రీవం శరీరము మెడ శిరస్సు ఈ ముడి సమస్థితుల్లో సరళ రేఖలా ఉండాలి అన్నాడంటే స్ట్రైట్ గా కూర్చుని పద్ధతి ఇలాగా అలాగా కాకుండా ఆ కూర్చోవలసిన పద్ధతి సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అచలమైనటువంటి అంటే నిశ్చలముగా ఉంచుచు అని అర్థం ధారయనంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు యతచిత్తాత్మ నిరాశి రపిరగ్రహ ఇలాంటి మాటల్లో యమనియమాసమనియమాలు చెప్పాడు ఇప్పుడు ఆసనం చెప్తున్నాడు ఆసన స్థితితో ఇప్పుడు ప్రాణాయామే ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ ప్రాణాయామ స్థితి చేసే ముందు నువ్వు కూర్చోవలసిన స్థితి ఇది ఆ సమయంలో దేని మీద దృష్టి పెట్టాలి కదా నాసికాగ్ర మనందు పెట్టు అన్నాడు ముక్కు కొన మీద పెట్టుటా అని ఒక ఆయన రాసి ముక్కు కొన ఎక్కడా అని దానిమీదే దృష్టి పెడుతూ కూర్చున్నాడు దాని గురించి భగవత్పాదులు వారు చెప్తారు నహి స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఇక విధిత్సితం ముక్కు కొన మీద అంటే ముక్కు కొన మీదే పెట్టు అంటే జానిస్తే ముక్కు కొన కనబడేటట్టు కూర్చోవడం కాదయ్యా దీని అర్థం ఏంటంటే దృష్టిని అంతర్ముఖం చెయ్యు అని చెప్పడం చక్షుషో దృష్టి దృష్టి సన్నిహిత అని చెప్తూ సచ అంతఃకరణ సమాధాన వివేక్ష అన్నాడు అంతఃకరణమనందు దృష్టిని నిలపడమని దీని అర్థము ముక్కు కొన మీద పెట్టుట అంటే ఏకాగ్రత అనర్థం ముక్కు కొనంటే ముక్కుకి ఈ కొన ఆ కొన పెద్ద డౌట్ దానితో ఈ డౌట్లతోనే అయిపోతుండేది అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడో దగ్గర పెట్టకుండా ఉన్నాడే అర్థమవుతుంది మనకి ఎక్కడ దీనికి ఒకటి ఇంకో ఆలంబనం అంటే భృగోహో భగవానుడు మునుపు అధ్యాయంలో చెప్పాడు గనక కనుబొమ్మల నడిమి ప్రాంతము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది కొన్ని యోగ ప్రక్రియలకి దీనియందు టిప్ ఆఫ్ ది నోస్ దానియందు పెట్టడం కూడా క్రమం కొందరు చెప్తారు కానీ భృగోహ మధ్యం ఇది యోగశాస్త్రం మిగిలిన చోట్ల చెప్పిన దాన్ని కూడా సమన్వయించుకుని భగవానుడే మునిపుట్యాయంలో చెప్పిన దానిలో కూడా అన్వయించుకుంటే కనుబొమ్మలు నడిమి ప్రాంతము అది ఆజ్ఞాచక్రస్థానం అది మనశ్చక్రస్థానం విశుద్ధం నుంచి క్రింద వరకు ఉన్నటువంటి పంచభూత స్థానములైతే మనశ్చక్రస్థానం అది కనుక ఆ మనస్సే కదా నియమించాలి కానీ మనశ్చక్రస్థానం కనోపి భ్రూ మధ్యే తర్వాత సకలం అవి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసి అది క్రమం అందుకు భ్రువర్మధ్యం అనేది ఇక్కడ సరిపోతుంది అప్పుడు ప్రశాంత ఆత్మ మనస్సును ప్రశాంతపరచు ఎప్పుడు ప్రశాంతపరచగలవు ఇందాక చెప్పినట్టు బయటి నుంచి దృష్టిని బయటే వదిలి అంతర్ముఖం చేయడంతో ప్రశాంతాత్మ విగత భీ భయం అనేది కూడదండి భయం ఆధ్యాత్మికత రెండిటికీ ఎడమొహం పెడమొహం తెలుసుకోండి దాన్ని తెచ్చావో ఉండదు ఇది దీనివే పెళ్ళావో అది ఉండదు భయం ఎప్పుడు పనికిరాదు భయాన్ని విడిచిపెట్టాలి శంకాదులు కూడా భయం యొక్క లక్షణాలు అందుకే మాటి మాటికి వీత రాగ భయక్రోధ విగతేచ్ఛాభయక్రోధ ఏమిటనే కృష్ణుడు అదే చెప్తాడు నీకు అది వదిలే వరకు చెప్తూనే ఉంటాడు ఆయనంతే బ్రహ్మచర్యవ్రతే స్థిత లేదా బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి అన్నాడు ఇక్కడ బ్రహ్మచర్యమనే మాటకి మరి గృహస్థులు చేయకూడదనమాట అని అర్థం కాదనమాట దానికి కూడా శాస్త్రము విధించిన ప్రకారము భోగ నియంత్రణ కలిగి ఉండడం బ్రహ్మచారికి ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంతే కదా ఆధ్యాత్మిక సాధనలో బ్రహ్మచర్య వ్రతం చాలా అవసరం అంటే బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యమని ఒక అర్థం చెప్పడమే కాకుండా గురుశుశ్రాది అన్నారు ఇక్కడ గురుశుశ్రూష భిక్షా భోజనం వీటిని అనుష్ఠించుడు కూడా బ్రహ్మచర్యమే అని అడిగడం అంటే ఇక్కడ భిక్షా భోజనం మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాను కాదు నియతాహార స్వీకారం నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ గురుశుశ్రూష చేస్తూ ఉండడం బ్రహ్మచర్యం గురుశుశ్రూష అన్నప్పుడు గురువు సన్నిహితంగా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ గురువు భక్తి కలిగి గురువు చెప్పిన వాక్యములందు నిష్ట కలిగితే బ్రహ్మచర్యమే తెలుసుకోండి ఇక్కడ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మనస్సుని క్రమంగా నియమించి మచ్చిత్త యుక్త ఆసీత మత్పర నియమించిన మనసును ఎక్కడ పెట్టాలి మచ్చిత్త నాయందు సమర్పించిన చిత్తము కలవాడై మత్పరహ నేనే పరమగతిగా భావించినవాడై అది అంటే ఇంత లక్ష్యం అవడు పరమాత్మ పరమాత్మ లక్ష్యం లేనప్పుడు ఎందుకంటే ఒక ఆయన అన్నాడు బాగా యోగా నేర్చుకో యోగా నేర్చుకో అన్నాడు ఎందుకండి హెల్త్ కోసం హెల్త్ ఎందుకండి అన్నిటికీ లక్ష్యం పరమాత్మ దానికి సహకరించినప్పుడు ఏది అక్కర్లేదు కానీ ఇవన్నీ కూడా మచ్చిత్తహ మత్పర ఆ మచ్చిత్తహ మత్పర విడిచిపెడితే ఇంకెందుకండి మచ్చిత్తో యుక్త ఆశీత మత్పరహ మత్పరాయనుడై ఉండాలి అంటే చిత్తం ఆయన ఆయన తప్పమనేది ప్రధానం కాదు అనుకోవడం ప్రధానం కాదు అనుకోవడం వల్లనే సిద్ధి పొందగలం అంటే ఆయన తప్పమనేది ప్రధానం కాదు అనుకోవడం వల్ల సిద్ధి పొందగలం ఇంకేదో ప్రధానం అనుకుంటే జారిపోతామండి ఇక్కడ విషయం ప్రధానం అనుకున్నావా విష్ణువు నుంచి జారిపోతావు విష్ణువు ప్రధానం అనుకున్నావా విషయం నుంచి జారిపోయి పెడతావు ఇది తెలుసుకో ఇక్కడ రెంట్లో ఏదో ఒకటే అందుకే తులసిదాస్ చెప్తాడు కామ్ అవు రామ్ ఏదో ఒకటే ఉంట ఒక రెండు కొత్తులు ఎమడు ఒక హృదయంలో కాముడు రాముడు ఇద్దరుండరు మరి అలా నీ కాముడు కావాలో రాముడు కావాలో తేర్చుకో కొంత ఆయన ఎలా అవుతుంది కొంత చీకటి కొంత వెలుగు అన్నంత అసహ్యంగా ఉంటుంది ఇక్కడ ఏదో ఒకటే నీకు చీకట్లో పడి ఏడిస్తే సరదా అంటే ఏడు కాముడితో పాడు పాపాల్లోకి పోతావు నరకాల్లోకి రాముణ్ణి పట్టుకో కాముడో రాముడో తేల్చుకోనాడు ఇక్కడ అందుకే అంటాడు మహానుభావుడు లీలాసుకుడు మనస్సుతో రిక్వెస్ట్ చేస్తూ మన్మధుడితో రిక్వెస్ట్ చేస్తూ మా రమావసమధి ఓ కాముడా నా మనస్సులో కూర్చోకు నువ్వు ట్రెస్ పాసర్ గాళ్ళకి నేను రాముణ్ణి మరిచిపోయిన సమయం చూసుకుని నువ్వు దూరిపోయావు ఇక్కడ నేను భగవంతుడిని మరిచిపోయిన సమయం చూసి దూరిపోయావు నీకు నేను చెప్తున్నాను హెచ్చరిసరంపా ఎందుకంటే నేను ఇప్పుడు తెలుసుకుని పిలిచాను రాముడిని ఆయన వస్తాడు ఎవడైనా సరే తన చోటు కబ్జా చేస్తే వెళ్ళగొడతాడు వెంట వెంట పెట్టేస్తాడు కాబట్టి రాముడు వచ్చే సమయం పోరా కాముడా ఇది ఆయన ఇల్లు అన్నట్ట అంటే హృదయం ఎవడిల్లు రాముడిది కాముడు కబ్జాదారు సొంతదారు రాముడు కనుక నా హృదయం రాముడిది రాముడు నాకు అని మచ్చిత్త మత్పర అయి ఉండాలి యుంజన్ేవం సదాత్మానం యోగి నియతమానసంధి మచ్చిత్త మత్పరుడై మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరం అన్నాడు ఇక్కడ నియతమానసన్నేవం సదా ఆత్మానం తనని ఈ విధంగా నియంత్రించుకుని ప్రాణాయాది సాధనలతో నాయందు మనసు నిలబెట్టినటువంటి వాడు నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ రూపమైన పరాకాష్ట రూపమైన శాంతిని పొందుతాడు అదేమిటి మత్ సంస్థానం అతను నాయందే సమ్యక్ స్థానం సంపూర్ణముగా నాయందే ఉంటాడు అదే పరమమైన శాంతి కనుక నన్ను పొందుటే పరమమైన శాంతి అది పొందుటికై చిత్తమును నాయందు పెట్టాలి మత్పరాయణుడై ఉండాలి అంటే ఇదే గతి ఇదే లక్ష్యం నన్ను ప్రధానముగా ఉండాలి అది ఉండడానికి నా ఎందు నిలుపుటకై మనస్సుని ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా ఇంద్రియములు నియమిస్తూ నా ఎందు నిలపాలి అంటూ ధ్యాన పద్ధతిని పరమాత్మ చక్కగా బోధిస్తున్నాడు ఇటువంటి వాడు జీవిత వ్యవహారం ఎలా ఉండాలి అంటే ధ్యానం చేసాం గంట సేపు రెండు అలా సమాధులు గెలిపతామా అలా వెళ్ళిపోతా ఉంటే జానాన్ని కూర్చుంటామా ఈ జానంతో నువ్వు సమాధి గడిపితావు అంటే ఇంక జానం అంటే భయం వేస్తుంది కానీ ధ్యానం చేస్తాం భగవంతుడితో తాదార్పించాం తర్వాత ప్రారంభము ప్రకృతి ప్రేరేపించి బయట ప్రపంచంలోకి వస్తాం అప్పుడు ఎలా ఉండాలి అప్పుడు ఎలా ఉండాలంటే నీ ధ్యానానికి విరోధము కాని విధంగా జీవించాలి ఇది చాలా అవసరం ఇక్కడ అందుకే రెండు రోజులు రెండు గంటలు పూజ చేసి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆ రెండు గంటలు పూజకి ఏ సంస్కారము ఏ లక్ష్యం ఉందో దానికి విరోధం కాకుండా మిగిలిన గంటలు బ్రతకాలండి ఇది చాలా ప్రధానమైనది అంటే నువ్వు చేసే ఆ ధ్యానం వెనకాల నువ్వు తినే తిండి నీ హ్యాబిట్స్ నీ నిద్ర వీటన్నిటి ప్రభావం ఉంటుంది కానీ జానాల్లో సాధన చేసేవాడికి తిండి విషయంలో నిద్ర విషయంలో యాక్టివిటీస్ విషయంలో నియమాలు ఉన్నాయి ఇది చెప్తున్నాడు దీన్ని బట్టి ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో లేనిపోని చాదస్తాలు పట్టుకుంటూ వేలాడుతూ ఉండడం మాత్రమే కాదు అందుకే కొందరు ఆధ్యాత్మిక సాధన పనులు కొంత వయసు వచ్చినప్పటికీ అనారోగ్యాలు పాలవుతుంటే మొదటి నుంచి చెప్తే వినదండి మా అమ్మ అలా పూజలు పురస్కారాలు అంటూ ఉంటుందా చాదస్థాలతోనే అయిపోతుంది కానీ ఆరోగ్యం బాగోలేదంటే ఆవిడ అలాగే ఏదో అనుకుని చేసేస్తోందే తప్ప కృష్ణుడు చెప్పినట్టు చేస్తే ఆధ్యాత్మిక సాధన వాడుకు రుగ్మతలు ఉండవు సరిగదా దృఢంగా నిలబడగలడు జీవితం పరిపూర్ణంగా ఆనందంగా గడపగలడు ఆనందంగా గడపగలడంటే ఆస్తి పోస్త పోగు చేసుకుని కాదు ఆత్మానందం అనుభవిస్తూ ఆనందంగా తిరుగుతాడండి ఎంత హాయిగా వాడు ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది నువ్వు ఇంక చూడ్లో నీ మొహంలో కూడా నువ్వు చూడ్లో అర్థం వద్ద అలా ఉంటాడు యోగారుడి స్థితికి వెళ్ళిన వాడు ఆనందంగా ఉంటాడు అందుకే మన ఆహారాలు ఎలా ఉండాలి విహారాలు ఎలా ఉండాలి నిద్రాదులు ఎలా ఉండాలో ఇప్పుడు చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ ధ్యాన యోగంలో నిలబడడానికై మన యొక్క జీవన శైలి అలా ఉండాలి ఇంతే కదండి ఎవరికైనా తినడం నిద్రపోవడం మధ్యలో వ్యవహారం అంతే కదా ఈ మూడు ఎలా ఉండాలో చెప్పబోతున్నాడు భగవానుడు ఇంతవరకు ఎలా కూర్చోవాలో చెప్పాడు పోశ్చర్ చెప్పాడు ఏ విధంగా మనస్సును అలా మరల్చాలో చెప్తున్నాడు ఇంద్రియాల నుంచి క్రమంగా లోపలికి లాగి ఆ అంతరంగాన్ని ఒక ధ్యేయం దృష్టి పెట్టాలి ఆ ధ్యేయమేది నేనే మచ్చిత్తక మత్పరహ నాయింది అప్పుడు మత్ మత్ నా సంస్థానమును పొందుతావు అదే పరమాం శాంతి బ్రహ్మ నిర్వాణం అని భగవాను తెలియజేస్తున్నాడు సాధనక్రమాన్ని శ్రీకృష్ణ చరణార్విందర్పణమస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాాలయన మార్గేణమహీమ్మహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యంకామస్తోవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయా పుత్రపుత్రణ పుత్రిణ సంత పౌత్రిణ అధనాస్ధనాస్తో జీవన్ సరదా శతం మంగళం కోసలేంద్రాయ మహనీయాత్మని చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వత్పత్దిహేతవి తాపత్రయ వినాయ వాసువాయ మంగళం శ్రీకృష్ణాయ మంగళం నమః పార్వతీపతర హర మహాద